దేవుని వాక్యం ధ్యానించక ముందు కళ్ళు మూసుకున్నాం కొంచెం ప్రార్థన గడుపుతున్నాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి మందులా నీకేస్తులు స్తోత్రం అయినా అబ్రహాం యాకోబుల గొప్ప దేవ పరిశుద్ధురా నీకేస్తులు స్తోత్రమైన అబ్రహాం ఇసాకి యాకోబులు చేసిన వాగ్దాని ప్రభావ మీ మరణ భూస్థాపన పునరుగతం మా అందరి జీవితాలు నెరవేర్చిన ప్రభావ దాన్ని బట్టి నీకేస్తులు స్తోత్రాలు అర్పించుకున్నయన ఇక సాయంకాల సమయంలోనే మీ వాక్యం మీద ధ్యానిస్తున్నారు ప్రభావా ఇంతవరకు ప్రభావ మీ మాత్రం మాట్లాడినారు అనేకమైన విషయాలు మీ మాత్రం బయలుపరిచినారు నైనా ఎందు నిమిత్తమై ప్రభావ నేను కోడుకున్నావు ప్రభావ ఆ రీతిగానే ప్రభావ మీరు మాత్రం మాట్లాడుతున్నారు దాన్ని మీకు అందాను తిరిగి ప్రభా మీ వాక్యమే ధ్యానిస్తానుగా ప్రభావ మీకు పరిశుధాత్మ అభిషేకం నింపండి దేవాతి దేవ మీ పరలోకొక ధ్యాని చెప్తే నింపండి అయినా వాక్యము లేని సత్యాన్ని గ్రహించాలని సహాయపడండి మీ వాక్యానుసారమైన జీవితంలో దయచేసి మీరే మాట్లాడే మహింపనుమని ఏసుక్రీస్తున్న ప్రశ్న మెయిన్ హలలుయ హలూయ కొరెందీలు రాసిన మొదటి పత్రిక అపోసులైన పావులు కొరెందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపున లోకం వంశకులు పిలువబడలేదు గానీ ఏ శరీరం దేవుని ఎదురుచు అస్పకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరు వారికి దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు చాలలుయ హయ చూడండి పౌలు కొరంది అనే సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు హలలుయ చూడండి కొరంది అనే సంఘం ఒక క్రైస్తవ సంఘమే ఈ బైబుల్ అంతా కూడా క్రైస్తవుల గురించి రాయబడింది ప్రతి పత్రిక ఏదైనా చూడండి క్రైస్తవుల గురించి దేవుని బిడ్డల గురించి రాయబడింది హలలుయ అది మనం అర్థం చేసుకుంటాం అలా లుయ్యా అయితే ఇక్కడ ఏం చెప్తామంటే ఇక్కడ ఒక ఒక డిస్టర్బెన్స్ వస్తాయి ఈ కొరింగ్ రాసిన పత్రిక ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్లో మనం చూస్తే వాళ్ళు కక్షలు రావడం దేశాలు రావడం సేవకుల మధ్య ఇవన్నీ రావడం చూస్తున్నప్పుడు పౌరులు వాళ్ళు హెచ్చరించడానికి ప్రతి పత్రిక కూడా హెచ్చరికలాగానే ఉంటుంది ఏ పత్రికను చదవడం లేదు అది హెచ్చరికలాగానే ఉంటుంది ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు ఎలాంటి విధానాలు ఎదురైనప్పుడు మనం ఏ రీతిగా ప్రభు మన స్పందించాలా దేవునికి ఏ రీతిగా సన్నిహితంగా జీవించాలా ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అనేసి దే పౌలు ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంటాయి కానీ డిస్టర్బెన్స్ అన్నీ వస్తూనే ఉంటాయి దానివల్ల ఏం జరుగుతుందంటే సంఘం డిస్టర్బెన్స్ అయిపోయి మనుషుల్లో భేదాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు జరుగుతున్నదే ప్రపంచం అంతా కానీ అంతవరకు వాళ్ళు చూస్తున్నారు కానీ మొదట మనం రక్షింపబడినప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన రక్షణ మార్గం నడిపించినప్పుడు నా పాపం నిమిత్తమే ఆ ప్రభు ఈ లోకానికి వచ్చిండు ఆయన మరణించిండు ఆయన మరణం ద్వారా నాకు రక్షణ కల్పించిండు అని ఎంతో యథార్థతోనే మనం ప్రభువుని స్వీకరించి ఆయన సేవలో ఆయన మార్గంలో మనం నడుస్తూ పోతూ ఉంటాం మన జీవితకాలంలో కానీ ఒక దశ వచ్చే వరకు ఏమైతుందంటే దాన్ని మనం ఏం చేస్తాడంటే ఆ మొదట ఆసక్తి ఆ చివరి వరకు ఆ ఈ టైంకి అది ఉండలేకపోతుంది దానివల్ల ఏం జరుగుతుందంటే అందుకే పావులు ఏమంటాడంటే సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి అన్నాడు అంటే దేవుడు మనల్ని పిలిచింది అంటే మన ఒక్కరినే పిలిచిందా దేవుడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు దేవుడు పిలిచింది కదా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు అందరూ దేవుడు పిలిచింది కదా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన కొంతమంది అన్నారు కానీ పిలుపు అనేది అది అనేది అందరికీ దేవుడు చేరవేసింది కానీ కొంతమంది దాన్ని స్పందించింది అలాగే కొంతమంది తృణీకరించింది కానీ దేనికి పనికిరాన్ని మనల్ని దేవుడు ఏం చేసిన అంటే ఒక విధంగా ఇందాక చెప్పిన వాక్యం ఇస్రాయల్ ప్రజలకి వాగ్దానాలు అవి ఒక విధంగా చూస్తే మన అనిలం కానీ వాగ్దానాలు వాలే కానీ వాళ్ళ అవిధేయత వల్ల ఆ వాగ్దానాలు మనకు సంగర్పించింది ఎందుకంటే ఆయన దృష్టిలో ఇస్రాయల్ ప్రజలు పరిశుధనం అనేది కాదు ఎవరైతే ఆయనను సొంత రక్షకు స్వీకరిస్తారో ఎవరైతే ఆయన వాక్యాన్ని స్పందిస్తారో దేవుడు వాళ్ళకే పట్లనే ప్రేమ చూపిస్తారు ఎవరైతే ఆయన నిండు మనసుతో స్వీకరిస్తారో ఎవరైతే ఆయన నిండు మనసుతో అనుసరించి ఆయన వాక్యాన్ని పట్టుకొని జీవిస్తారో దేవుడు వాళ్ళకే ఆయనని అనుగ్రహిస్తారు ఒక ఇస్రాయల్ ప్రజలని కాదు ఇస్రాయల్ అనేది పాత నిబంధన కొత్త నిబంధన ఒకటే క్రైస్తవులలో ఇస్రాయల్ అనేది ఒకటే రెండు లేవు ఇప్పుడు క్రైస్తవులు ఇస్రాయల్ ప్రజలే కానీ దేవుడు ఒక పేరు పెట్టిండు ఇస్రాయల్ పదులు అంటే మీరు ఆత్మీయ ఇజ్రాయెల్ అని పేరు పెట్టిండు గలకి రాసిన పత్రిక చివరి భావన మనం చూస్తాం అంటే ప్రతి ఒక్కరు ఆత్మీయ ఇజ్రాయల్ దేవుడు మార్చుకున్నాడు శరీరమైన ఇస్రాయల్ కానీ ప్రతి ఇస్రాయలు ఆత్మీయంగా మారాలా అనే విషయం అక్కడ కృతన్యమకి వచ్చే వరకు మనకు తెలిసింది కానీ అంతకుముందు మనకు తెలియపోతేనేమో ఇస్రాయల్ పదులు అంటే ఆ దేశంలో ఉండే పరిశుద్ధ జనాకమే అని మనకు తెలిసింది కానీ పౌరుకి అది బయలుపరచబడింది అనేది ఒకటే అని ఆయన నిండు మనసు స్వీకరించిన వాళ్ళు కానీ ఆ రీతిగా దేవుడు మనల్ని ఆయన విడలుగా తయారు చేసుకున్నాడు కానీ మనకి ఏ యోగ్యత లేదు మనకి అయినా కానీ దేవుడు ఈ లోకంలో గొప్ప గొప్ప వంశంస్థలు ఉన్నారు కొంతమంది ఉన్నారు చాలామంది చెప్తా ఉంటారు ఏమని మా మా కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకునే సేవకని రకరకాలు చెప్తూ ఉంటారు నాకు మంచి జ్ఞానం ఉంది మంచి తెలివి ఉంది అని ఈ రకంగా చెప్తా ఉంటారు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఇది వాక్యానికి విరుద్ధం ఉంది ఈ లోకంలో నేను జ్ఞాని అనుకుంటే దోయన్ దృష్టి వెరితనమే కానీ ఈ లోకం ఏం చేస్తా అంటే నీ ఐడెంటిటీ చూస్తుంది నువ్వు ఎంత చదువుకున్నావు నువ్వు ఏ థియాలజీలో చేసినావు అవన్నీ చూస్తూ ఉంటావు ఈ అనుభవం ఒకసారి ఏమైందంటే ఈ అనుభవం నాకు ఎదురైంది అంటే ఎందుకు ఎదురైందంటే నేను దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఒక ఆసక్తి ఏంటంటే నేను కూడా సువార్త ప్రకటించాలా అనే ఆసక్తి నాకు ఉండేది శివలో వెళ్లేవాడును ఇక్కడ బ్రదర్ కూర్చున్నాను కదా ఆయనతో పాటు వెళ్ళేవాడిని శివకి ఆయన జబర్దస్త్ చేసి తీసుకెళ్ళేవాడు శివకి ఆయనతో పాటు శివకి వెళ్ళేవాడిని మంచిగా ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆచరణబద్ధమైన జీవితం కానీ దేవుని సువార్త ప్రకటించాలా దేవుని వాక్యం ప్రకటించాలా అని నాకు తెలీదు కానీ ఎప్పుడైతే నేను బైబుల్ వాక్యం చదవటం ఆరంభించానో కొంతకాలానికి ఆ రీతిగా నేను తెలుసుకున్న తర్వాత బైబుల్ అంతా చెప్తుంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాలని హలలియ కానీ సువార్త ప్రకటించుకుంటే నాకు శ్రమ అనడు పౌరు అంటే పౌలకొక్కడికే శ్రమ వాక్యం చదివినప్పుడు కానీ ప్రకటించిన ప్రతి ఒక్కరికి శ్రమ ఉంటేనే ఉంటుంది కానీ ప్రకటించాలా అని ఎప్పుడైతే నేను తెలుస్తుందో అప్పుడు నాకు ఒక ఒకటి అడ్డు వచ్చింది ఏంటంటే వాళ్ళంతా మంచిగా చదువుకున్నారు మా మా మా పాస్టర్ ఒక ఆయన ఉంటాడు మీకు తెలిసే ఉంటుంది ఆయన లేడు ఇప్పుడు కృపారావు పాస్టర్ గారు తెలిసి ఉంటాడు మీరు అయితే వాళ్ళకి నన్ను పిలిచేవాడు ఆయన అంటే పిలుస్తా ఉంటే తొందరగా చెప్పేస్తాను ఎందుకంటే వాక్యం మనం ఎక్కువ ప్రేమించే వాళ్ళ అవి కూడా మనకి కానీ ఆ టైంలో ఏం జరిగిందంటే ఈ వాక్యం గ్యాప్ కనుకొచ్చింది కాబట్టి అది అది అది నాకు గ్యాప్ కనుకొచ్చింది నేను చెప్తున్నాను అలాలుయ్యా కాబట్టి ఈ వాక్యం చెప్పడం మన వాక్యమేమైతే మన కాన్సన్ట్రేషన్ కట్టడం దేవుడు కట్టాం మనం ఇప్పుడు కూడా ఎందుకంటే ఈ సమయం చాలా విలువగలదు ఈ టైం చాలా మనకు ముఖ్యమైనది ఒక క్షణం కూడా మనకి వేస్ట్ కావద్దానికి ఆయన ఏం చేసినంటే ఆయన దగ్గర పోతుంటే చెప్తా నేను చెప్పేటోని నేను చెప్తామని చెప్తా ఉంటే ఈ వాక్యాలే తెలుసుకున్న తర్వాత నేను అన్నీ చెప్తా ఉండి కానీ నేను చెప్పేది ఎట్లా ఉండదు అంటే వాక్యాన్ని స్ట్రైట్ చెప్తా ఉంటాను వాళ్ళకి అది కానీ ఇబ్బందికరంగా ఉండేది కానీ నేను తప్పు చెప్పాను నేను అనిపించేది వాళ్ళు బాధపడుతున్నప్పుడు నేను అనిపించేది ప్రవ్వా నేను తప్పు చెప్తాను వాక్యం అని చెప్పి ఇంచుకొచ్చి మర పరిశీలించుకున్నా కానీ చెప్పేది వాక్యమే కదా అని ఎందుకు చేస్తారు ఇట్లాగా కదా బైబుల్లో అని చెప్పంటే ఆయన ఏమన్నా తెలుసా నా అనుభవం అంత లేదు నీ వయసు అన్నాడు అదన్నాడు ఆయన అనేసరికి అప్పుడు నాకేం పెద్దగా బాధ అని ఫీల్లే బాధపడాలా బైబుల్ వాక్యం అనేది వయసు కాదు కదా మన వయసు సంబంధించింది కాదు మన చదువుకు సంబంధించిన కానే కాదు ఎందుకంటే దేవుడు అట్టు అనుకుంటే సమయంతో దేవుడు మాట్లాడలేదా అందరితో దేవుడు మాట్లాడలేదు కదా ప్రతి ఒక్కరిని దేవుడు మాట్లాడుతుంది ఆయన అన్నాడు ఆ మాట నాకు బాధ అనిపించింది కానీ చాలా రోజులు నాతో మాట్లాడే నేను అది డిస్కస్ ఎక్కడొచ్చిందంటే అది ఎందుకు వచ్చిందంటది ఆయన ఏమంటాడంటే తండ్రి కుమార పరశుద్ధాత్మ అని మనం చెప్తుంటాం కదా ముగురు ఒక్కడే మనం నమ్ముతాం తండ్రి అని కుమారుడు అని పరశురాత్మ అని మనం నమ్ముతాం బైబిల్ ప్రకారం నమ్ముతాం ఎట్లా నమ్ముతాం పాత నిబంధన కాలంలో దేవుడు ఆత్మగున్నడు ఆయన తండ్రిలాగా నడిపించిండు కొత్త నిబంధనకు వచ్చే వరకు కుమారులాగా పుట్టాలి కాబట్టి రక్షకుడు కావాలి కాబట్టి ఆయనే కుమారుడుగా పుట్టిండు ఆయన జీవితము ఏ రీతిగా దేవుని యొక్క ఎట్లా జీవించాలా అనే ఒక విధానం నేర్పించిండు ఇందాక బయట చెప్పాడు ఆయన ప్రేమ ఎట్లా వి చూపించిండు తర్వాత బాప్యసం కూడా పొందిండు పర్శురాత్మ పొందుకుంటే అవన్నీ ఒక విదానాలు దేవుడు చూపించు ఇప్పుడు ఆత్మరూపంగా ఇప్పుడు మన మధ్య ఉన్నాడు ఆయన మనది నమ్ముతున్నాం అయితే ఆయన ఏమంటే తెలుసా ముగ్గురు వేరు వేరు ముగ్గురు వేరు మూడు సింహాసనం నువ్వు విన్నా వాక్యం ఆయన చెప్తుంటాయి మూడు సింహాసనాలు ఉంటాయి మూడు సింహాసనాలు ఉంటాయి యహోవ దేవుడు చెప్తాడు అంట ఇప్పుడు నీ టైం వచ్చింది నువ్వు వెళ్ళి లోకంలో పోయి రక్తం కావచ్చు ఇన్ని వచ్చినాక ఆయన పోతుడు అని చెప్పి చెప్తూ ఉంటాడు అక్కడ నాకు నేను జీర్ణించుకోలేకపోయినా వాక్యం ఏదైనా ఒక మాట ఏదైనా బైబిల్ అంటే నా అంటే నేను ఏదో నాకు తెలిసాని చెప్పిన నాకు తెలిసిన కొన్ని నేను విన్న సంగతుల్లో బైబిల్ని పరిశీలించాను ఎందుకంటే బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి వాక్యాన్ని మనం పరిశీలించాలంట వెర్యాల గురించి చూస్తాం కార్యం పది ఏడో మనం చూస్తాం వాక్యం వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అంటే చాలా కేర్ఫుల్గా ఉంటే వాళ్ళు కానీ ప్రతి వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలా ఈ వాక్యము ఇక్కడ రాయబడిన వాక్యం వాళ్ళు ఏం చేస్తారు ఒక మొక్క తీసుకుంటారు అదే కరెక్ట్ ఉంది కానీ దానికి సంబంధించిన వాక్యాలు కొన్ని వేలల్లో ఉంటాయి వాక్యాలు కానీ అది ఎక్కడెక్కడ ఉంది ఎమ్మిటే దేవుడు ఇష్టపడు ఎందుకంటే లేఖనాలు మీరు పరిశీలించమని చెప్పాడు దేవుడు కాబట్టి పరిశీలించాలంటే నీకు ఆసక్తి ఉంటే దేవుడికి నీకు బయలుపరుస్తాడు ఆ రీతి చెప్పినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే బాధ అనిపించింది అక్కడ ఏమైంది అంటే లేదు ఎట్లనే వస్తుందని చెప్పి ఇట్లా లేదు కదా ఇట్లా బైబుల్ ఎట్లా ఉన్నాయని చెప్పంటే లేదురా అని చెప్పి దానివల్ల కొంచెం చాలా సీరియస్గా బీపీ షుగర్ ఉంది ఆయన నాకు అనిపించింది అది అనవసరంగా ఏంది నేనేం తప్పుగా మాట్లాడలేదు కాకపోతే ఇట్లా ఇట్లా ఉందని చెప్పిన అంతే దానికి ఆయన రియాక్ట్ అయిపోయినప్పుడు మన చనిపోవకముందు దాకా నాతో మాట్లాడేది అంతకుముందు నాతో మాట్లాడినతో మంచిగా మాట్లాడింది కానీ చివరి చివరి దశకు వచ్చరికి ఆయన మార్పు ఆయనకు చాలా మార్పు వచ్చింది ఆయనలో ఎందుకంటే ఆయన ఆత్మీయ జీవితంలో చాలా డిస్టర్బెన్స్ అయినాయి చాలా కొడుకుల ద్వారా చాలా డిస్టర్బ్ అయిపోయింది అసలు మెయిన్ కారణం ఆయన చనిపోడానికి కారణం కూడా వాళ్ళ కొడుకులే హార్ట్ స్ట్రోక్ ఉంది అట్లా జరిగిపోయింది తర్వాత అట్లా జరిగిందన్నమాట ఆ టైంలో ఏమంటే అండి బైబుల్ పట్టిన బైబిల్ పట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు బైబిల్ పట్టిన ప్రతి ఒక్కరు దేవుని సేవకులు అయిపోతారా దేవుని సేవ చేయాలంటే దేవుడు పిలుచు పిలవాలా అని ఏర్పాటు ఉండాలా దేవుడు దర్శనంలో మాట్లాడాలా అవన్నీ చెప్తూ ఉంటారు కానీ దేవుడు దర్శన రీతిగా మాట్లాడుతాడు పలువురు దర్శనీతిగా మాట్లాడాడు కదా మాట్లాడిన అనేకులు మాట్లాడాడు కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మేం మేము పాస్టర్లు మేము పాసం బాలాజనాలు కానీ పేర్లు మనకు అవసరం లేదు ఎందుకంటే అది చాలా నేను ఎందుకు నా నాకు అంత ముందు వాళ్ళు వింటూ ఉంటే నాకేమీ బాధ అనిపించలేదు కానీ బైబుల్ వాక్యం చదివి వాళ్ళని చెప్తా ఉంటే ఇంకా చాలా బాధ అంటే అంత ముందు తెలియలేదు అది ఏదో అంటున్నారు అనుకున్నాను కానీ వాక్యం చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఇది బైబిల్కి విరుద్ధం కానీ విరుద్ధమైనప్పుడు మనం ఏం చేయాలి ప్రేమతో చెప్పాలి కదా తర్కవాసం పెట్టుకోవద్దు కదా ఒత్తిడిగా ప్రేమతో వాళ్ళకి వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అయితే వాళ్ళు చెప్పాడు అన్నమాట ప్రతి ఒక్కరు ఇట్లా సేవకులు అయిపోతున్నారు అసలు నువ్వు బైబిల్ ఒక ఆయన అన్నాడు అసలు నువ్వు బైబిల్ ఏమంటారు అని బైబిల్ కాలేజీ ట్రైనింగ్ చేసినవా నీకు సర్టిఫికేట్ ఉందని అడిగిండు నేనన్నా నాకు సర్టిఫికేట్ అసలు ఏం లేదయ్యా కానీ బైబిల్లో చాలా మంది సర్టిఫికేట్ లేదు లేదు కదా ఆమోస్య గురించి మీరు చూస్తారు చాలా మొరటుడు ఆయన ఆయన పశువులు కాసుకుంటూ ఉంటుంది పశువులు కాసుకుని కాపరైనా అలాంటి వాడిని దేవుడు దక్షిణ పంపించింది ఎరుసలేం దగ్గర పోయి డైరెక్ట్గా నడి సెంటర్ ను ప్రవచించింది ఆయన అంటే ఆయనకి ఎంత ధైర్యం కావాలా అది ఆటోమేటిక్గా జరిగేది కాదు కదా అది దేవుని ప్రణాళిక అట్లా ఉంటుంది అది యాక్సిడెంటల్గా జరగదు చూడండి అది యాక్సిడెంటల్గా జరగదు ఏదైనా సరే ఆయన ప్రణాళిక ఉందంటే ఖచ్చితంగా దేవుడు ఆ రీతిగా నడిపిస్తూ ఉంటాడు అని అన్నాడు ఆయన తనకి నాకు ఇంటికి చాలా బాధ అనిపించింది చూడండి ఇవన్నీ నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు అట్లా చాలా అనుభవాలు జరిగింది అట్లా వచ్చినప్పుడు ఇంటికి బాగా ప్రార్థన చేశాను ప్రభా నేను ఎందుకు నేను చెప్పేది కరెక్టే కదా మరి ఎందుకు అలా చెప్తాను అన్నప్పుడు దేవుడు వార్తల దగ్గర మాట్లాడుతూ ఉండేవాడు అటు చెప్పినప్పుడు మన పేదొరికి ఏమైనా ఉందా ఏం లేదు ఆయన చూడండి ఆయన గలెని నుంచి సముద్ర దాన్ని వాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉన్నారు చేపలు పట్టుకున్న వాళ్ళు ఏం చేసింది దేవుడు రండి నన్ను మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తూ వాళ్ళు ఏం చేస్తారు అక్కడ మీ చదవని మార్పు వెంటనే వెంటనే వెంటనే ఉంటుంది ప్రతి అంశము వెంటనే వెంటనే ఉంటుంది అంటే వెంటనే ఆలస్యం లేదు అన్నట్టు వెంటనే ఏం చేసారు వాళ్ళు వాళ్ళని విచ్చి పెట్టేసారు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆయన వెంబడించింది చూడండి అట్లనే చూడండి ఈ లోకము ఆ రీతిగా చూస్తుంది కానీ మనకు అవసరం కానీ ఒక దశలో ఉన్నప్పుడు మనం కూడా మంచిగా నీ మంచిగా ఉండాలి కదా ఇప్పుడు ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒకరు ఒకరు మమ్మల్ని ఆహ్వానిస్తూ మన సర్కిల్లో మనకు అంత మనకు మామూలే కానీ బయట పెట్టేప్పుడు ఎట్లా పోతాం మంచిగా కోట వేసుకొని ఎందుకంటే నేను బైబుల్ నుంచి నేర్చుకున్నది బలహీనల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బలహీనగానే పోయండి పేదవాళ్ళ దగ్గర పోయినప్పుడు పేదవాళ్ళలాగానే పోయింది యూదుల దగ్గర పోయినప్పుడు యూదుల్లాగానే పోయింది ఆయన అంటే వాళ్ళ విధానాలను బట్టి ఆయన పోయింది అంతే కదా ఆ రీతిగా పోయి అంటే ఆయన అనుభవం అట్లా ఉంది ఆయన అనుభవం చూస్తే బైబుల్ ఆయన ఆయన చూస్తే ఆయన ఆయన గురించి చాలా డిఫరెంట్గా ఉంటుంది అది చాలా ఇదిగా ఉంటుంది ఆయన అంటే బైబుల్లో ఎందుకు చదువుకో ఎందుకు చదవాలి చాలా మంది బైబులు చదవరు కాబట్టి మనం చదువుతుంటే దేవుని జ్ఞానం అంటూ దేవుని బిడ్డలు ఎట్లా జీవించిందు ఎట్లా దర్పించుకున్నారు ఎట్లా పరిశీలించిందో అనేది అక్కడ చెప్పబడుతూ ఉంటుంది ఆ రీతిగా వాళ్ళు ఏం చేసినంటే నువ్వు చెప్పడానికి వీలు అని చెప్పి నన్ను అడ్డగించింది కానీ నేను చెప్పడం మానేలేదు ఎక్కడ అవకాశం తొలగితే అక్కడ దేవుని స్వార్త ప్రకటిస్తూ ఉన్నా నేను అన్న ఆ రోజు ఆమోసులు లేపినో కేతులు లేపినో వాళ్ళు అసలు చదువు రాిష్యులకి ఒక్కరికైనా చదువు వచ్చాయి ఎవరికి లేదు కానీ గంభీరమైన సేవ చేసింది చూడండి కాబట్టి ఆసక్తి మనకట్లా ప్రభ నేమో అట్లా ఉండాలా అంటే మనం ఏం చేయాలి ప్రభ అట్లనే తయారు కావాలా ప్రభు ఆసక్తి ఉండేది చూడండి అందుకే దేవుడు చూడండి మన అందుకే ఎప్పుడైతే మన దేవుని రక్షణ మనం పొందుకొని ఆయన వాప్సం పొందుకొని ఏసుక్రీస వాప్సం పొందుకొని కృపవరాలు పొందుకొని సేవ ఆరంభించినప్పుడు కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే చూడండి మన పిలుపు ఎటుబోయిందో మనం మర్చిపోతాం ఎట్లా ఉంటుందో మనం ఒకప్పుడు ఎట్లా జీవించడం ఒకప్పుడు మనకు మనకి మన ఆసక్తి ఏరితిగుంది ఒకప్పుడు ఎన్ని గంటలు మనం ప్రార్థిస్తాం ఎన్ని గంటలు మనం వరుస ప్రార్థంటే పరిగెత్తవలు సేవ అంటే పరిగెత్తటవాళ్ళు మనం ఒకప్పుడు కానీ కొంతకాలం వచ్చినాక ఏమైతుంది ఏదో ఒక ఆటంకం వస్తూ అప్పుడు ఏమవుతుంది బలహీతలు ఎంటాడుతూ ఉంటాయి కాబట్టి మనం పోతూ ఉంటాం కానీ ఆ క్షణంలో మనం మనం నిలబడితే ఏం కాదు చూడండి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు కానీ అట్లాంటి ఆసక్తి కొంతకాలానికి ఏమైందంటే ఏదో ఒక చేత మనం దొరికిపోతూ ఉంటాం ఆయన సంధిలో నుంచి అంటే ఆ క్షణం ఆ రోజుకి నీకు బయలుపరచబడిన సత్యము అది ఏరో వరకు దేవుడు బయలుపే అంటే నీలోంచి దొరికిపోతుంది అది చూడండి అందుకే ఇక్కడ రాసింది వాక్యం అందుకే మనం ప్రతి అందుకే పేదరు ఒక పత్రికలో జ్ఞాపం చేస్తారు సహోదరులారా మీ పిలుపు మీ ఏర్పాటును నిశ్చయం చేసేటప్పుడు మరీ జాగ్రత్త అంటే ఈ చివరి కాలంలో ఆ దేవుని రాకడం దినాల్లో మనం ఉంటుంది కాబట్టి మన పిలుపు ఏంది మనం ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు ఏ రీతిలో మన పిలవడినవారు మనమంతా కదా ఆయన రాజ్యసు వార్త కొరకు మనం అందరం దేవుడు ఏర్పరచుకోండి కాబట్టి ఆ పిలుపును మనం మర్చిపోయి మనం ఇక ఈ లోకపరమైన వాటిలో మనం పడిపోతే ఆయన తిరిగి వచ్చేటప్పటికి ఏమవుతుంది చూడండి అంటారు వాళ్ళు ఆ చివరికాలు వచ్చినప్పుడు ప్రభా ఈ నావల్ మీద ప్రవశింపలేదా అంటారు ఈ నావల్ మీద దయ్యాలు వెళ్ళగొట్టలేదా అంటారు కానీ అప్పుడు ఏసీ ఏమంటాడు అక్కడ ఉంది వాక్యం చూడండి ఆ క్షణం అంటే ఇంతకాలం మనం ఏం అంటే దేవుని వాక్యానికి అనుకూలంగా మనం నడుచుకున్నాం ఆయన వాక్యం ఏం చెప్తుంది మనం ఏ రీతిగా చేస్తున్నాం అనేది అది మనం గ్రహించకపోతే ఈ లోకస్తుల్లో మనకి ఏం పని ఆయనకి ఈ లోకంలో పని ఎందుకంటే ఆయనే ఈ లోకం ద్వేషించి నిన్ను ద్వేషించదా ద్వేషిస్తుంది కానీ మనం ద్వేషించినా కానీ మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ రాసిన సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి ఈ లోక మీలో ఈ లోకరీతిని నేనను జ్ఞానులైనను గొప్ప వంశములైన అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరో దేవుని అతి అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచకును లోకమందు నుండి దేవుడు ఏర్పరచుకున్నాడు చూడండి అంటే ఈ లోకములు చాలా మంది ఆయన చెప్పుకుంటున్నారు చూసినవా కానీ అలాంటి వాళ్ళు దేవుని దృష్టిలో పనికిరాదు కానీ ఎవరైతే యథార్థతో దేవుని సనిలో ఉండి ఆయన నిన్ను మనసుతో సేవిస్తారు దేవుడు వాల్నే దేవుడు ఉన్నత స్థితిలో లెపడు హలోని మనకేదో సింహసాలు మనకేం అవసరం లేదు కానీ నీ ఉన్నత నీ ఆత్మీయ స్థితిని దేవుడు ఇంకా ఎక్కువగా పెంచుతూ ఉంటాడు హలోని అందుకే మనం ప్రతి క్షణం ఏం చేయాలంటే మన పిలుపు మన సహోదరు అన్నప్పుడు మన దాన్ని జాగ్రత్తగా మనం స్పందించాలా దేవునికి వాక్యం ఏ రీతి అట్లా స్పందించాలా చూడండి ఇంకొక వాక్యం చూడండి మార్కు సువార్తలో చూద్దాం మార్కు సువార్తలో మొదటి అధ్యాయము పదిహేను వచ్చింది పదిహేను ఆయన గలరియా సముద్ర తీరా వెళుతుండగా సమోదరులో సముద్రములో వలలు పెట్టి వారు జాలరు నా వెంబడి రండి వెంటనే అని ఉంది అక్కడ కదా అధ్యాయం మొత్తం చూస్తే చాలా వర్డ్స్ ఉంటాయి అన్ని నేను పాయింట్అవు చేస్తాను చూడండి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ సముద్ర తీర గలీలే సముద్ర తీరాని వెళ్తున్నప్పుడు కేతుర్ యోహన్ వాళ్ళంతా శిష్యులు ఆ పట్టణ చేపలు పడుతున్నప్పుడు అప్పుడు ఏం జరిగింది వాళ్ళంతా వలలు బాగా చేసుకున్నప్పుడు దేవుడు అక్కడ వచ్చి పర్వక రాజ సమీపించింది అని చెప్పి ఆయన సువార్త ప్రకటించుకుంటూ ఆ ప్రాంతం మీదుగా వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు వాళ్ళు కనిపించినప్పుడు కేసుపురావు చెప్పిండు వాళ్ళు ఎట్టటి వాళ్ళని మీరు నమ్మడు రండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలర చేస్తా అని చెప్పిండి అదొక పాయింట్ అంటే దేవుడు మీరు చేపలు పడుతున్నారు కానీ మీరు పట్టాల్సిన చేపలు కాదు మీరు మనుషులను పట్టాలి ఒక విధంగా ఆత్మీయంగా తీస్తే చేపలు కూడా మనుషులు సాదృషంగా కనిపిస్తాయి ఒక విధంగా చెప్పాలండి ఆత్మీయంగా అర్థం చేసుకుంటే అట్లా నువ్వు కనిపిస్తూ కానీ అది వాళ్ళు తెలియదేమో కానీ వాళ్ళు మనుషులు వాళ్ళు జాలర్లు అంటే చేపలు పట్టేటోళ్ళని దేవుడు మనుషులు బట్టి జాలాలుగా తయారు చేసుకున్నాడు హలో లుయా చూడండి ఆయన ఎమ్మట తిరిగిండ్రు ఎన్నో అద్భుతాలు చేసిందో ఆ శిష్యులు ఏం చేసిందో ఆయన ఎమ్మట పోతూ ఉన్నప్పుడు అక్కడ వస్తూ ఉన్నప్పుడు కపెర్ణ ఒక ఒక ప్రాంతానికి వస్తారు అక్కడ వచ్చినప్పుడు ఆ సమాజ మందిరంలో యేసు ప్రభుత్వ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ అపవిత్ర ఆత్మలు మొత్తం పరిగెత్తిపోతూ ఉంటాయి పరిగెత్తిపోతూ ఉంటాయి చూడండి సమాజ మందిరం అంటే దేవుని యొక్క మందిరంలో అపవిత్ర ఎట్లా ఉంటాయి చూడండి అపవిత్ర ఆత్మ ఎట్లా ఉంటుంది అన్నప్పుడు అక్కడ అక్కడ ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎప్పుడైతే దేవునికి సత్యం మనం ప్రకటిస్తున్నప్పుడు ఆ సత్యను గ్రహించి ఏం చేస్తారంటే దయ్యాలు ఏం చేస్తే అక్కడికి పారిపోతాయి చూడండి అట్లా అప్పుడు వాళ్ళకి స్వచ్ఛత కలుగుతుంది విడుదల పొందుతుంది మనుషులు దయ్యాల నుంచి అంటే వాక్యం బయలుపరచబడుతున్నప్పుడు ఆ సత్యము వాళ్ళు స్వీకరించినప్పుడు మనుషులు విడుదల ఉంటారు ఆ రీతిగా వాళ్ళు చేస్తున్నప్పుడు అందరు ఏం చేస్తారు అందరు ఆశ్చర్యపోతారు అక్కడ యేసప్రభు చేసిన కార్యాన్ని అక్కడ చూసి ఆశ్చర్యపోయినప్పుడు ఏముంది అక్కడ అందరూ విస్మయం అంది పది ఇరవై ఏడో ఇది క్రొత్త ఉన్నదే ఈయన అధికారంతో అపవిత్రాత్మలను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగా అవి ఆయనకు లోబడిచిన ఒకరితోనొక్కను చెప్పుకునేది చూడండి ఆయన చూస్తే క్రొత్త బోధలా కనిపిస్తుండే వాళ్ళు చూడండి కొత్త కనిపిస్తుంది చూడండి బైబిల్లో ఉన్న వాక్యము కాదు అది పాతదే కానీ మనం అర్థం చేసుకునే విధానం బట్టి మనకు అర్థమవుతుంది అంతే అంతే కదా చూడండి దేవుడు ఇప్పుడు మన ఒక విధానం మనం చూస్తే పాత నిబంధన కాలంలో మందిరం అనేది ఉంది కదా పాత నిబంధన కాలంలో మందిరం ఉంది కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏమైంది ఆ మందిరం ఆత్మీయంగా మారిపోయింది మన దేహమే దేవుని ఆలయం అని చెప్తుంది కదా మనుషుల హస్తాల చేత కట్టబడిన మందిరాలు నేను ఉండను కానీ ఏసు చేతి పని కాని మందిరంలో ఏం నివసిస్తూ ఉంటాడు అంటే చేతి పని మందిరం అంటే ఏంటి ప్రతి మందిరం కట్టాల్సింది చేయంతోనే కట్టాల్సింది ఎవరైనా సరే మేస్త్రి అయినా కానీ చేతి కాని మందిరంలో నేను నివసిస్తా ఉన్నప్పుడు ఏందా మందిరం అర్థం చేసుకోలేము మన హృదయమే అది ఆ మందిరం ఆయన తయారు చేసుకున్న మందిరం హలలుయ కాబట్టి ఆ మందిరంలో దేవుడు నివసిస్తూ ఉంటాడు అది కొత్త నిబంధనల విధానంలో మనం మనది గ్రహిస్తే కదా అది పౌల ద్వారా బయలుపరచబడింది అనేసి మనం సంఘాలకు విధానం వ్యతిరేకమైన కాదు చూడండి ఒక ఆరాధన స్థలం కదా అందుకే సమరస్తితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఎవరు మాట్లాడతారు అమ్మ ఆ కాలంలో మీరు ఎరుసలేములోను కొండల మీద దేవుని ఆరాధన చేసిండ్రు కానీ ఒక కాలం వస్తుందమ్మ మీరు ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించేలా అది ఇప్పుడే వచ్చిందని అంటాడు అంటే ఎరుసలేముల మందిరంలో ఆరాధించే వాళ్ళు ఒకప్పుడు యుదులు ఇస్రాయల్ ప్రజలు కానీ ఏసు ప్రాబ్ ఏం చెప్తున్నారు అక్కడ సమన్యస్థితితోటి సమన్యలు అంటే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే అనిలు ఎట్లా అయినది ఇస్రాయల్ అనిలు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ వల్ల పుట్టిన సంతానం వాళ్ళు సపరేట్ చేసేస్తారు సపరేట్ చేస్తే వాళ్ళు ఒక మందిరం కట్టుకుంటారు వీళ్ళు ఒక మందిరం కట్టుకుంటారు ఈ వీళ్ళు మందిరంలో వాళ్ళు రానివారు కాబట్టి వాళ్ళకు మందిరం కావాలా కాబట్టి వాళ్ళు పోయి ఆ గిరిజీవన్న ప్రాంతంలో ఒక మందిరంలో కూలగొట్టేసి వాళ్ళు రానివ్వరు కానీ వాళ్ళ దేవుడు తెలుసుకోవాలా వాళ్ళు కూడా దేవుని కదా అప్పుడు ఏసే ప్రభు మధ్యాహ్నం పూట అక్కడ పోవటం అని చూస్తాం బైబుల్లో అప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న అంటే దేవుని ఆరాధించే ఇది ఒక ఒక విధంగా చెప్పండి ఇది ఒక దేవుని ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గుడి నా నామంలో ఉంటారు అక్కడ వేస్తూ ఉంటారని చెప్పింది కదా కాబట్టి ఇక్కడ వేసుకు ఉన్నాడు నేను నమ్ముతున్నా కాబట్టి ఆయన ఎక్కడైనా సరే నువ్వు నువ్వు అరణ్యంలో ఆరాధించి కూడా ఉంటాడు కానీ మన మందిరము ఆయన ఆత్మీయ మందిరంగా మన హృదయాలు మార్చుకోవాలని పేతురాసిన పత్రికలో మనం చూస్తాం ప్రతి ఒక హృదయము ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడుతున్నారు అంటాడు చూడండి అందుకే అది ఎందుకు చెప్పబడుతుంది మందిరం దేవుని యొక్క మందిరంలో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటంటే ఇది కొత్తగా బోధ ఇది ఎక్కడ వినలేదు మేము అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు కానీ బైబుల్లో రాస్తుంది కొత్తది ఏం కాదు చూడండి ఫస్ట్ నుంచి అది మరుగుపరచబడింది ఆ మర్మం అవి మరుగుపరచబడింది బైబుల్లో కానీ ఎవరు కూడా దాన్ని వెతికి తీసుకుంటలేదు కాబట్టి అది దేవుడు మనకి యుగ సమాప్తిలో దేవుడు మనకు అందరికీ అవి చూపిస్తా ఉన్నాడు అందుకే చూడండి ఈ లోకంలో తృణీకరించిన వాళ్ళని దేనికి పనికి రాని దేవుడు తన సేవ కొడుకు కాబట్టి మన పిలుపు మన ఏర్పాటును మనం ప్రతిదినం నిశ్చయం చేసిన మరీ జాగ్రత్త పడమన్నాడు అంటే నిశ్చయం చేసుకోవడం అంటే ఏంటి ప్రతిరోజు దాన్ని నువ్వు కాపాడుకోవాలా ప్రతిరోజు దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి ప్రతిరోజు అది కరెక్ట్గా ఉందో లేదండి మనం ఏం చేయాలి పరీక్షించి పరీక్షించి మనం ఆ రీతిగా చేసుకున్నప్పుడే దేవుడు చిత్తాన్ని మనం మనం ఉంటాం చూడండి అట్లనే చూడండి మనం ఎందుకు దేవుడు ఆ రీతిగా పెడుతున్నాడు అన్నప్పుడు ఇక్కడ చూడండి అదే అధ్యాయంలో ఈ పేతురు వ్యవహారం గురించి మనం చూస్తాం కదా ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు మార్కు సువార్తలో నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలాలుగా చేస్తున్నాడు చూడండి అప్పటి వరకు దేవుడు అక్కడి నుంచి ఏం చేసిండ్రు వాళ్ళతో ఏసుప్రభతో పాటు వాళ్ళ సువార్త ప్రకటించిండ్రు అనేక ప్రాంతాలు వెళ్ళిండు వాక్యాన్ని ప్రకటించిండ్రు తర్వాత ఆయనతో పాటు ఉన్నారు ఆయనతో పాటు తిన్నారు ఆయనతో పాటు కలిసి ఉన్నారు కానీ ఆయన ఎప్పుడైతే మరణించిండో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన మరణించి ఆయన పట్టబడే టైంకి చెదిరిపోతారు అనేకులు చెదిరిపోతారు కాఫని పట్టబడినప్పుడు అప్పుడు ఏమవుతుందంట మొత్తం గొర్రెలు కానీ చెదినట్టు మొత్తం చెదిరిపోతారు అంటా చెదిరిపోయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు పేతురు పేతురు గురించి మాట్లాడుతాం పేతురు ఏమంటాడంటే ఆయన ప్రవ్వ ఆయన ఎవరు ఒక ఒక చలి కాసుకుంటున్నప్పుడు పేతురితో ఒక చిన్నది మాట్లాడుతాడు నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదంటే లేదు నేను ఆయనతో పాటు లేను నా లాంటి వాడు అని చెప్పి అట్లా ఆయన అబద్ధండుతుంటే మూడు సార్లు మనం చూస్తాం తర్వాత కోడి కూర్చినప్పుడు మూడోసారి తీసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఆయన ఎంతోగాన పశ్చాత్తపడి ఎంతో బాధపడి వేదంతోనే పశ్చాత్తాపడి తర్వాత ఆయన సందులో ఒప్పుకుంటాడు తర్వాత సేవ ఆరంభించిన తర్వాత ఆయన మరిచి తిరిగి లేచిన తర్వాత మూడోసారి ప్రత్యక్షం కాకముందు ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే చూడండి వ్యవహాన్ శువార్త అనుకుంటారు మా లూకా శువార్త చూడండి దానికి ముందు యోహన్సు వార్త ఇరవై ఒక పది నిమిషం చూడండి యోహన్సు వార్త గారు నిమిషం నేను చూసుకుంటా ఒక్క నిమిషం గారు నేను చెప్తాను ఆయన సీమను పేతరును నిజమానండి తోగలు గెలియలోని కానవడ ఉన్న పనియురును జగదే కుమారును ఆయన శిష్యుల మరిద్దరు కూడి సీమను పేతరు నేను చేపలు పట్టబోదనని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చిందని చాలు బ్రదర్ హలో లూయా చూడండి ఆయన తిబేరియా సముద్ర తీరడం వల్ల వాళ్ళు అక్కడంతా శిష్యులంతా ఉన్నప్పుడు చూడండి ఒక విషయం ఏంటంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే చూడండి ఆయన ఆయన పిలుపుకు స్పందించి ఆయన మాటకు స్పందించి ఆయన ఆయన ఆయన పిలుపుకు స్పందించి ఆయనతో పాటు వాళ్ళు తిరిగి సేవ చేసింది సేవ చేసిన తర్వాత ఆయన ఎప్పుడైతే మరణ నుంచి తిరిగి లేచిందో తర్వాత ఏమైంది అంటే వాళ్ళంతా యేసు ప్రాభు చనిపోయి ఇంకా ఆయన రాడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంట మళ్ళా యథావిధిగా మళ్ళీ అసలైన దేవుని సేవలు ఇచ్చిపెట్టి వాళ్ళు ఏం చేస్తారంట వృత్తిలో మళ్ళా నిమగ్నం ఉంటారు అక్కడ వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే చేతులు అంటే నేను చేపబట్టన్నప్పుడు ఆయన వాళ్ళు ఏమంటారు కూడా మేము కూడా వస్తామంటారు చూడండి మేము కూడా అంటే అప్పటివరకు వాళ్ళు ఆ చేపల్లో యేసు ప్రభు ఉన్న చేప ఆయనతో పాటు ఉన్నారు ఎప్పుడైతే ఆయన ఆ రీతిగా మన నుంచి తిరిగి లేచిన తర్వాత మొత్తం వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోయింది వాళ్ళంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ చేపలు పట్టాలా అని వృత్తిలోకి మళ్ళీ పోతూ ఉంటారు చూడండి మనం అర్థం చేసుకోవాలా చూడండి ఎన్నో ఆటంకాలు అన్నీ ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో చేస్తాయి కానీ ఎన్నోచ్చినా కానీ వాళ్ళు ఏం చేస్తారు దేవుని ఆయన రుచి చూసినారు వాళ్ళు చూసిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తారు సేవ బంద్ చేసి వాళ్ళు ఏం చేసిందో మళ్ళీ చేపలు పట్టని పోతున్నారు చూడండి చేపలు పట్టని పోతున్నారు కానీ పేతురు ఏమంటాడో నేను చేపలు పడతాను అంటే మేము కూడా వస్తామని చెప్పి అంటారు అంటే వాళ్ళ పిలుపు ఏం చేసింది అక్కడ వాళ్ళు మర్చిపోయింది వాళ్ళు ఏ స్థితిలో పిలవబడు ఎన్నో అద్భుతాలు చేసింది ఏ పాటు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసింది అవన్నీ మర్చిపోయి మళ్ళీ యథావి ఎక్కడ పోతున్నారు వృత్తి ధర్మంలోకి వాళ్ళు ఉన్నారు అయినా దేవుడు వాళ్ళకి విచ్చిపెట్టలేదు చూడండి అక్కడ ఏముంది అక్కడ రాత్రి వాళ్ళు రాత్రి ఏమీ పట్టలేదు వాళ్ళ దోని ఎక్కి ఎక్కిరి కానీ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం మాకు ఉండగా ఏసు ధరిని నిలిచాను అయితే ఆయన యేసు శిష్యులు అని శిష్యులు వాళ్ళకు గుర్తుపట్టలేదు అంట చూడండి ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు ఆయనతో పాటు సేవ చేసిన వాళ్ళు ఆయనను గుర్తుపట్టకపోతే ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయన గుర్తుపట్టకపోవడం అంటే ఏంది చూడండి ఆయన గుర్తుపట్టకపోవడం అంటే ఒక వ్యక్తిని గుర్తుపట్టాలంటే ఆ వ్యక్తిని మనం చూసి కూడా సోనట్టుంటే ఎట్లుంటుంది గుర్తుపట్టని స్థితి ఉంటుంది కానీ వాక్యం ఏం చెప్తుంది ఆయనను గుర్తు పట్టలేదు ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు నీతో పాటు నేను తిరిగిన వాళ్ళు నన్ను గుర్తుపట్టకపోతే ఎట్లా ఉంటుంది అంటే నీకు నా కనెక్టివిటీ లేదన్నట్టు అంటే ఇద్దరికి సంభాషణ లేదన్నట్టు కానీ వాళ్ళు ఏం చేశారు అంటే మొత్తం బంద్ చేసేసారు ప్రార్థన అంతా బంద్ మళ్ళా వృత్తిలోకి వెళ్ళిపోయింది అంటే రుచి చూచిండ్రు తర్వాత మళ్ళా విడిచిపెట్టేసి కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి అదే వృత్తిలోకి వచ్చిండ్రు కానీ దేవుడు విడిచిపెట్టలే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి హలోలుయ్య చూడండి అంటే మీ పిలుపుని మీ ఏర్పాటు మీరు నిశ్చయం చేసుకోవాలంటే దేవుడు మళ్ళీ అవకాశం దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు ఎందుకంటే చాలామంది ఒక స్థితిలో ఉన్నప్పుడు నేను ఒకప్పుడు నేను వాళ్ళతో పాటు సేవకి వెళ్ళేవాడిని కానీ ఇంత లోతైన సత్యం నాకు తెలియదు కానీ ఆ టైంలో కూడా దేవుడు విడిచిపెట్టలేదు ఎందుకంటే ఆయన విడిచిపెట్టాడు మనం ఆయన విడిచిపెడతాం కానీ ఆయన విడిచిపెట్టాడు సో ఎందుకు విడిచిపెట్టాడు ఇక్కడ వాళ్ళు ఉన్నారు కానీ ఆయన చూసినా కానీ ఆయన గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే చూడండి ఒకసారి మనం దేవుని వాకి ధ్యానిస్తున్నప్పుడు ఆయనతో ప్రార్థన ఉండదు సేవ ఉండదు వాక్యం చదవటం ఉండదు ఏమీ లేనప్పుడు ఏమని తెలుసా ప్రార్థన చేయమని కూడా ఉంటాం ఏదైనా వాకింగ్ చెప్పాలన్నప్పుడు భయపడతూ ఉంటాం నాకు బాగా అర్థమయ్యింది ఎందుకని ఒకప్పుడు అట్లా ఉండే పరిస్థితులు ఎందుకంటే ఏం కనెక్టివిటీ లేనప్పుడు ఎట్లా ఏం చెప్పం చెప్పలేము అంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం చూడండి అందుకే ఆయన చూసి కూడా ఆయన గుర్తుపట్టకపోతే మనం ఆయనతో పాటు మన కనెక్షన్ ఎట్లా ఉంది ఆయనతో పాటు ఆయన మనం మన మనం నిశ్చయం చేసుకున్నావా లేదా ఆయనతో పాటు సంభాషిస్తున్నావా లేదా ఆ యమస్ గ్రామంలో ఆ ఇద్దరు శిష్యులు పోయినప్పుడు ఉంటాడు ఎన్నో విషయాలు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళ గుండెలు మండిపోతూ ఉంటాయి అప్పుడు అంటే అయ్యా ఇంతకాలం ఇంత పొద్దు నుంచి సాయంత్రం వరకు మనతో మాట్లాడినప్పుడు ఆయన మన హృదయాలు మండలేదా అని చెప్పి ఉంటారు కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనలో ఎక్కడైనా ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు దేవుని అగ్ని మనలో మండుతూనే ఉంటుంది మనం చూస్తాం పాత దేవుని వాక్యమే అగ్ని కదా ఆయన అగ్ని వంటి వాడు కదా ఆయన అగ్ని ఆయన దహించు అగ్ని ఆయన చూడండి ఆయన వాక్యము మన హృదయంలో ఎప్పుడు మండుతూనే ఉండాలా ఎందుకంటే పాత నిబంధన కాలంలో బలిపీఠం ఎప్పుడు మండుతో ఉంటుంది కదా బలిపెట్టం ఎప్పుడు మండుతో అది ఎప్పుడు కూడా ఆరిపోదు అది కానీ క్రొత్త వచ్చినప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకున్న వాక్యాన్ని మన హృదయమే బలిపెట్టం నీ హృదయంలో ఎప్పుడు కూడా అగ్ని మండుతోనే ఉండాలి నువ్వు ఒక యాజకుల్లాగా దేవుడు తయారీస్తున్నావు కాబట్టి ప్రార్థన విజ్ఞాపన చేసిన చేత నువ్వు ఏం చేయాలా చేత ఆయనకు ఆత్మ సంబంధించిన బలులు అర్పించాలని ఉంది పేతురాశిని అంటే ప్రార్థనతో విజ్ఞాపనతోని అవి మనం అర్పించాలా పాత నియమకాలలో వాళ్ళ కోడీలు కానీ క్రొత్త ప్రార్థన ద్వారా మనం పాపక్షమాపణ వల్ల పొందాలని మనం ఏం చేస్తామంటే మనం ప్రార్థన ద్వారా మన దేవుడికి విన్నపించుకుంటూ ఉంటాం చూడండి వీళ్ళు ఏం చేస్తానంటే ఆ రాత్రి అంతా మనం ఏం చేపల పట్టలేదు చూడండి ప్రయాసంతో పోయి చూడండి అందుకే మనం దేవుని సేవ ఇచ్చిపెట్టేసి ఎప్పుడు మనం నా చేతుల్లో నేను జరిగిందే చెప్తున్నా ఒకప్పుడు సేవలో ఉన్నప్పుడు ఎప్పుడు పని పనిని పరిగెత్తుటో నేను ఒక ఎవరు ఒక కొంచెం ఫోన్ చేస్తే నేను ఏమిటో పరిగెత్తిపోయేటోను ఎందుకంటే అక్కడ పని ముఖ్యమని నేను ఆడు నేను అనుకునేందుకు అక్కడ జరిగేది ఒకటి నిను బాగా అబ్జర్వ్ చేసిన మనం ఎప్పుడైతే మన దేవుని సేవలో పని కూడా చేసుకోవాలా పని చేసుకోవద్ద దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు కదా ఎందుకు చెప్పాడు మన ఒక వాక్యం చూస్తాం మనం మనకు ఒక విధానం చూస్తాం ఏంటంటే నువ్వు బలి అర్పించేటప్పుడు నువ్వు బలి అర్పించేటప్పుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు చిన్న లోపం జ్ఞాపం వచ్చింది అనుకో ఒకవేళ నీ సహోదరుల మీద ద్వేషం పెట్టుకుంటావు వాడిని అనవసరంగా తిట్టినకో అనుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అది నీ జ్ఞాపం వచ్చింది అనుకో ఫస్ట్ నువ్వేం చేయాలా దేవుడికి ఎంచో వేసిపోయి ఫస్ట్ వాళ్ళతో సమాధానం పడాలా తర్వాత తిరిగి వచ్చి నీ బలి అర్పించమన్నాడు ఆ దాంట్లో ఎంతో లోతుమైన ఆత్మీయ సత్యం చూడండి కాబట్టి దేశాలు మనలో దేవుని బిడ్డలో ఉండొద్దు చూడండి దేశం ఉందంటే ఖచ్చితంగా అది దుష్టుకు సంబంధించింది కదా కాబట్టి ఇవన్నీ పది మనకు కలుతూ ఉంటాయి కానీ ఎన్నివరి ఒడిదులకు వచ్చినా కానీ దేవుని సేవ మటుకు మనం ఆపి ఆపడానికి విషయం అక్కడ చెప్తున్నాడు ఎందుకంటే మనం అందుకే ఇక్కడ కూర్చున్నాం మనం ఎందుకని కూర్చున్నాం ఎందుకంటే ఈ సువార్త ప్రకటించిన గ్రామాలు చాలా ఉన్నాయి ఇందాక చెప్పిన అన్న చెప్తుండే కలుషితమైన బోధ అంటే అది చెప్తుంది ఎట్లా ఉండదంటే అంటే మీరు చెప్పేది కరెక్ట్గా ఉందని అంటారు కానీ నేను చెప్పేది కరెక్ట్ కాదు నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు ఈ బైబుల్లో ఎట్లా ఉందో అది పరిశీలించాలి చాలామంది పరిశీలించారు చాలామంది పరిశీలించకుండా అది గ్రహించకుండా వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రకారంగా వాళ్ళు వాళ్ళు ప్రకటిస్తున్నారు నేను చేయాలిపోతున్నారు అంటారు చూడండి ఆ రీతికి ఏమవుతుందంటే మంచిగా ఉన్నాడు కూడా వాళ్ళ వేరే వాళ్ళ సహాసం చేసి ఏమవుతున్నారు ఏడో మార్గంలో తక్కువ మార్గంలో పోతూ ఉంటారు ఎందుకంటే అది బైబుల్ నుంచే ఉంది దుష్ట సాంగత్యం మంచి నలత చెరుపుతుందంట కాబట్టి ఈ దేవుని యొక్క సత్యాన్ని మనం స్వీకరించాలి ఎందుకంటే ఈ లోకమంతా ఆధారకరమైన విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి చూస్తున్నట్టు మనం చూస్తాం కానీ దాంతో మనకేం పని లేదు కానీ మనది ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే చేపలు పట్టాలని అప్పుడు రాయాస బడిద కాదు ఎప్పుడు చేప ఎందుకు దొరకలేదు దేవుని చిత్తం వేరే మనం చేసే పని వేరే ను ఆయన పని విడిచిపెట్టేసి నువ్వు తీర్మానించుకొని సమర్పించుకొని దేవుని నన్ను తన సేవ కొరకు నన్ను అని మనం గొప్పగా సాక్ష్యం ఇచ్చి తిరిగి ఆ సాక్ష్యాన్ని అనుస అనేకులు ప్రకటించకపోతే ఏమైనా లాభం ఉంటుందా నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు అంటాడు నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు అంటాడు నాలో ఉన్నవాడు బహుగా ఫలించుడంటే ఫలింపు అనేది అది శరీరమైనది కాదు ఆత్మలో ఫలించడం కదా ఆత్మలు ఫలించి నువ్వు అభివృద్ధి పొంది నువ్వు ఒక చెట్టు ఒక తీగలా కొమ్మల్లా కావాలా అనేక నీడలు ఇచ్చి చెట్టులాగా నువ్వు తయారు కావాలంటే అంటే నీ ఆత్మీయ జీతం అట్ట ఫలభరితం కావాలా అనే విషయం కానీ వాళ్ళు ఏం చేశారు అంటే అంటే వాళ్ళు ఆ రీతిలో చేసారు కానీ ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభు తిరిగి సంపాదించి తిరిగి లేచిన తర్వాత ఆయన అహోరమైనప్పుడు ఆయన అహోరైనప్పుడు ఒక ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు శిష్యులకు అనేకమంది విషయాలు చెప్తాయి హోన్ సువార్త పదిహేను అధ్యాయం పదహారు పదిహేడు అధ్యాయంలో మనం చూస్తాం ఎన్నో విషయాలు చెప్తా చెప్తా ఉన్నప్పుడు ఇంకా నేను చెప్పాల్సిన సంగతులు ఇంకా అనేకము ఉన్నాయి కానీ ఇప్పుడు మీరు దుఃఖంలో ఉన్నారు మీరు వాటిని సహించలేరు గనక నేనే మళ్ళీ తిరిగి వస్తాను అన్నాడు అక్కడ అంటే ఆదరణకర్తలాగా మళ్ళీ ఏసుప్రభు తిరిగి వస్తారు కాబట్టి మీరు ఎరుసలో వెళ్ళొద్దు తండ్రి గుచ్చిన తండ్రి చెప్పిన వాగ్దాను దాని గురించి కనిపెట్టమని చెప్పేసి వెళ్ళిపోతారు చూడండి ఆయన ఆయన ఆయన ఆయన లోకంలోకి వచ్చిన పని ముగించేసింది ఆయన చూడు మనం అట్లా అర్థం చేసుకోవాలా ఏసుప్రభు ఒక కుమారుడుగా లోకానికి వచ్చి ఆయన పని ముగించుకొని అన్ని విషయాలు బోధించి ఆయన రాజ్యం వెళ్ళిపోయాడు అట్లా మనం అర్థం చేశాం అంటే నీ నీ టైం అయిపోయినా నువ్వు ఉండాల్సిన అవసరం లేదన్నట్టు కానీ వాళ్ళు ఏం చేశాను తెలుసా ఆ యర్స మందిరంలో చుట్టూ ఎక్కడికి పోకుండా అందరు పెంతిక పండగ చేస్తుంటే ఊరంతా కింద పండగ చేస్తుంటే వాళ్ళు ఏం చేశారు మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తారు ప్రాబ్ మీరు మాకు వాగ్దానం చేసినావు కదా ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ప్రాబ్ ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది బలంగా దేవునికి అభిషేకం వాళ్ళకి వచ్చినప్పుడు అందరూ పరశురాత్మతో నింపబడి భాషతో మాట్లాడి కృపావరాలు పొందుకొని అప్పుడు దిగి కిందకు వస్తూ ఉన్నప్పుడు అప్పుడు పొద్దున ఆ టైంలో ఉన్న జనాలు అంతా ఆశ్చర్యపోతారు ఈ శిష్యులు చూడండి వీళ్ళు ఆ రీతి చేసినప్పుడు వాళ్ళు అభిషేకం పొందుకొని కిందకి దిగి వచ్చింద్రో అప్పటి నుంచి గంభీరమైన సేవ చేసిన వాళ్ళు హల లూయా భూ సేవ చేసిన అంటే అంత తీర్మానించుకొని వాళ్ళు సేవ చేసిండ్రు కానీ మనం ఎప్పుడైతే సరే మనల్ని తీర్మానించుకొని మనం సమర్పించుకొని మనం ఆయన సేవ చేయకపోతే ఏదో ఆచారబద్ధంగా మతపరంగా మనం మనం జీవిస్తే మనకి ఏది కూడా మనకి ఫలం రాదు చూడండి ఏది కూడా మనకు ఫలము రాదు కాబట్టి మనం ఈ యుగ దేవునికి రాక దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలా అది మనం నిశ్చయం చేసుకోవాలా హలో చూడండి అదే అధ్యాయం చూడండి లూకాస్తో ఐదో అధ్యాయం చూడండి ఇక్కడ మళ్ళీ యేసు ప్రభు వాళ్ళతో ఉంటాడు అయినను నీ మాట చూపిన వలలు వేసుకోనని చెప్పారు వారు అలా వచ్చేసి విస్తారమైన చేపలు పట్టింది అందుచేత వారి వనరు పిలిపోర్చుండగా వారు వేరొక తమ పానుమార్ నుంచి చూడండి అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేసినారు ప్రభువు లేకుండా వాళ్ళు ఏం చేసినారు చేపల బట్టానికి వెళ్ళింది చూడండి వాళ్ళ సొంత జ్ఞానంతో ఒక సొంత తలంపులతో పోయింది అంటే సేవ విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది అంటే వాళ్ళు అనుకున్న విధానం వేరు దానికి ఏం భిన్నంగా వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకి ఎంత ప్రయాసపడినా గానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే మళ్ళీ సీమోని పేతురు సీమోను ఏలినవాడా అంటే దేవుడు మాట్లాడుతుండ అక్కడ రాత్రి అంతా మేము ప్రయాస పడినామయ్యా కానీ మాకేమి దొరకలేదు ఆయన నీ మాట చొప్పున మేము వల అంటే వాళ్ళు ముందు ఆ ధోని దోని దర్పించినప్పుడు ధోనిలో ఉంచి అక్కడ జనసేన మనసు ఉంటారు చూడండి అక్కడేం చెప్తుండవు ప్రయాస పడినరో తర్వాత వాళ్ళు చేపలు పట్టాలని పోయి దొరకలేదు కానీ ఎప్పుడైతే ఏసు ప్రభు మాట ప్రకారం ఎప్పుడైతే వాళ్ళు వల వేసిన విస్తారమైన చేపలు వాళ్ళు పట్టేట్టు మనం చూస్తాం ఇది మన అర్థం చేసుకో అంటే ఆయన ఆయన ప్రణాళిక ప్రకారంగా మనం ఎప్పుడైతే మనం ముందుకు పోతూ ఉంటామో సంపూర్ణంగా మనం ఆయనకు సమర్పించుకొని మన తలంపులు కాకుండా ఎప్పుడైతే మనం ఆయన సమర్పించుకొని ముందుకు సాగిపోతామో దేవుడు బహుగా నిన్ను నడిపిస్తూ చూడండి ఆ రీతికి వాళ్ళు తర్వాత గొప్ప సేవ వాళ్ళు చేసినట్టు మనం చూస్తాం ఎందుకంటే పేతురు అభిషేకం పొందుకొని కిందకు దిగొచ్చిన తర్వాత గొప్ప గొప్ప గొప్ప అద్భుత కార్యం అక్కడ ద్వారా దేవుడు జరిగించు కదా గొప్ప గొప్ప కార్యాలు చేసింది చూడండి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పడిపోయి పేతులు నడుస్తుంటే ఆయన నీడలోనే రోగులు స్వస్థత ఉన్నట్టు వాకింగ్ చూస్తాం మనం అంటే అంత పవర్ఫుల్ అభిషేకం వాళ్ళు పొందుకున్నారు ఎప్పుడు ఆ అభిషేకం పొందుకొని కింద కూడా అప్పుడు గంభీరమైన సేవలు చేసి మనుషులు కొట్టినా కానీ రాళ్లతో ఈడ్చినా కానీ వాళ్ళు ఆయన సేవ విడిచిపెట్టలేదు చూడండి అలాంటి కాలంలో మనం ఉంటుంది కాబట్టి దేవుని యొక్క దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క సువార్థం ఏం చేద్దాం అనేకులకు మనం ప్రకటించాలా అలాగే చూడండి వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు శిష్యులు అక్కడ చాలా మంది శిష్యులు ఉంటారు అక్కడ ఆ శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే అందరూ వాక్యం ప్రకటిస్తూ ఉంటే కొన్ని భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటే కొన్ని కొంతమంది వాళ్ళకి విరుద్ధంగా లేసి భయంకరంగా కొడతా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి అపోస్తుల కార్యము ఇందాక మన మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక వాక్యం అక్కడ దేవుడు ప్రేరేపణించింది ఒక చూడండి అపోస్తుల కార్యంలో కనీసం గారు మూడో అధ్యాయం కదా మూడో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చింది చూడ నాలుగు కదా సారీ నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిది ప్రభువా ఈ సమయం అందుకు రోగులను స్వస్థపరచడీ పరిశుద్ధ సేవకులైన చాచి ఉండగా బోధించినట్లు అనుగ్రహించారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కనిపించారు అప్పుడు వారందరూ పరిశుద్ధ ఆత్మతో నిలి ఇందాక మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అంశాలు ఇవే అంశాలు పెట్టినాయి కదా మనం దేవుని వాక్యం ప్రపంచం అంతా దేవుని వాక్యం ప్రకటిస్తుంటే ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి ఎంతో మంది ఎట్లా ఏదో చేస్తున్నారు కానీ చూడు ఆ కాలంలో జరిగింది అది కానీ ఈ కాలంలో కూడా తిరిగి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది ఆటంకాలు వస్తున్నాయి కానీ మనం ఇంతవరకు మనం ఏం ప్రార్థన చేసినాం మీ వాక్యము అనేక చోట్ల వెళ్ళాలా అనేక చోట్ల ప్రకటించాలా అని మనం ప్రార్ ప్రార్థన చేస్తుంటే వాళ్ళు వాళ్ళు ఉన్న ప్రాంతం అంతా ఇల్లంతా గొప్ప పరిశుధాత్మ అభిషేకంతో నింపబడి గంభీరంగా దేవుని శుద్ధించినట్టు మనం చూస్తూ ఉంటాం చూడండి అలాంటి ప్రార్థన మనం చేసి మనం ముందుకు పోతున్నాం కనుక ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మన ద్వారా దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు అల్లి మనకు దేవుడు ఎన్నో కాలంలో ఎన్నో దర్శనాలు ఇచ్చింది ప్రతి ఒక్కరికి ఒక దర్శనం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది చూడండి నేను ఒక అంతకుముందు నేను ప్రేయర్ పోర్ చర్చికి నేను నేను చెప్తున్నా ప్రేయర్ పోర్ అక్కడ అక్కడే రక్షణ పొందిన అక్కడే ఏసుక్రీస్త వాక్సం పొందిన అక్కడే సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతకాలం తర్వాత పనుల వల్ల కొంత మేము ఎక్కడ ఉంటే ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం అట్లా కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ప్రార్థన జీవితం లేదు సేవ లేదు సాహసం లేదు అట్లా ఉన్నప్పుడు ఏమైంది యథావిధ జీవితం జీవిస్తుంది తర్వాత తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు సేవలో వెళ్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు తెప్పిస్తున్నాడు మీకు గుర్తుందో లేదో మన సకల జన్ల మీకు గుర్తుంటుంది సకల జన్ల ఎప్పుడు జరిగిందో టూ థౌసండ్ లెవెనా జరిగింది కదా మొత్తం ముప్పై రోజులే బంద్ పెట్టారు మొత్తం అన్ని స్టార్ట్ చేసారు తెలంగాణ గురించి దేని గురించి అమ్మా తెలంగాణ గురించి ప్రత్యేక రాష్ట్రం గురించి చేసింది కానీ ఆ టైంలో నేను చెప్తున్నాను ఆ టైం అంతవరకు నేను మామూలుగా ఆదివారం ఆదివారం చర్చి పోయేవాడిని వర్షిప్ చేసేవాడిని ఆలయంలో పాలు పొందేటోడిని తిరిగి మళ్ళీ అంటే అట్లా అట్లా ఉండేది నా జీవితం చూడండి ఒకప్పుడు సువార్త ప్రకటించి వాళ్ళతో పాటు సేవకుపోయిన వాళ్ళు కానీ కొంతకాలానికి ఏమైందంటే ఆ పిలుపు అనేది వెళ్ళిపోయింది అంటే ఆ యథా ఈ లోకస్తులత కూడా పడిపోయి ఈ లోక సావాసం చేసి అంటే నేనేమో ఎదిగా ఎదిగేం చేయలేదు కానీ ఏం చేసినా ఏముంది అసలైనా చేయకపోతే నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎంత పాపం చేయకుండా ఏం చేయకుండా కూడా ఏం లాభం లేదు కదా ఆయన నుంచి దొరికిపోయినప్పుడు ఆధ్యాత్మికమే పాపం నువ్వు దేవుని సువార్త ప్రకటించకపోతే అది పాపమే నువ్వు విభిచారం చేయవనిలేదు దొంగతనం చేయమని ఒక సంపవనం లేదు కానీ దేవుని ఆజ్ఞానం చెప్పైతే నువ్వు అతిక్రమిస్తావు అది పాపమే కానీ నాకు తెలియదు కానీ కొంతకాలం తర్వాత అట్లనే పోతున్నప్పుడు పనులు మొత్తం బంద్ ఉన్నాయి ఎక్కడ పని లేదు కష్టం ఉంది చేయాలా నేను అనుకున్న చెన్నై పోదామని ప్లాన్ చేసుకున్నా చెన్నై వెళ్ళిపోదాం ఇంకా అక్కడ ఉండి మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండరు ఇక్కడ అన్ని స్ట్రైక్ నడుస్తుంది పని కూడా సరిగ్గా ఇసుకొస్తలేదు ఏం వస్తుంది బంద్ చేసి పడేసారు ఏం లేదని చెప్పి చాలా ఇబ్బందులు చాలా బాధ ఉండే అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఇంకా ప్లాన్ చేసుకున్న ఈ రోజుతో ఒక చిన్న పని మాట్లాడినది ఈరోజు కంప్లీట్ చేసేసి రేపు రిజర్వేషన్ చేయించుకొని ఇల్లుండి మొత్తం వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాం ఫ్యామిలీ మొత్తం పోదాం ప్లాన్ చేసుకున్నా ఇక్కడ వచ్చిన బ్రదర్ కూడా మేము చెప్పినాం చెప్తే ఎందుకు రవి ఎంతైనా దేవుడు ఇస్తాడు ఎందుకు భయపడుతున్నావు అది అని చెప్పంటేదన్నా వెళ్తా అని చెప్పని అనుకున్నాను ఆ రోజు ఆయన చెప్పిండే రవి రేపు రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం మా ఇంట్లో పెయిర్ మీటింగ్ ఉంది ఇండాకొచ్చింది కదా ఒక బ్రేదరు అక్కడ పప్పు బ్రేదరు రాధికారు వస్తున్నారు నువ్వు ఖచ్చితంగా రా రవి అని చెప్పండి సరే అన్న ఏమన్నా లేదన్నా లేదు సాయంత్రం రాలంటే పందికి వేసిన తర్వాత నేను అక్కడ పోయినా అంటే దానికి ముందు జరిగిన సంగతి చెప్తాను ఈ రోజు మీటింగ్ జరుగుతుంది నిన్న నిన్న నిన్న సాయంత్రం చెప్పినమాట రేపు సాయంత్రం మీటింగ్ ఉందని నేనేమని అంటే సరే మీటింగ్ తీసుకొని పోదామని అనుకున్నా ఆ రాత్రి రేపు మీటింగ్ రేపు సాయంత్రం మీటింగ్ అనగా రాత్రి ఒక ఒక దర్శనము అది దర్శనము కళ నాకు తెలియదు ఒక దర్శనము ఒక కల దర్శనము తెలియదు కానీ నాకైతే స్పష్టంగా నాకు కనిపిస్తుంది క్లియర్గా కండ్ల గట్టునట్టు కనిపిస్తుంది ఏం కనిపిస్తుందంటే నేను బైబుల్ చేత పట్టుకొని మొదట ఎట్లా దేవుని సేవకి వెళ్దాం అట్లా సేతబట్టుకొని పోతా ఉంటే ఒక భయంకరంగా సింహం వచ్చి ఆ మనుషుల మీద బడి భయంకరంగా అది చిల్చి మనుషుల్ని అంత భయంకరంగా అట్లా చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ దానికి భయపడి మనుషులు పరిగెత్తిపోతున్నారు అని అన్న ఎందుకు పరిగెత్తునమ్మా ఎందుకంటే ఇట్లా ఎట్లా జరుగుతుందని చెప్పి అని అప్పుడు నిలబడి సైతానం ఏసు క్రీస్తునో నేను బంధిస్తున్నా ఆ సింహం అది ఇంకా మాయవైపు కనిపించలేదు అది తర్వాత వాళ్ళందరూ ఉండి అయ్యా ఏసు ప్రాభు అంటే ఎవరు ఏంది అని అని అడిగినప్పుడు యేసు ప్రాభు నిజమైన దేవుడు ఆయన నమ్ముకోండి మీరు చెప్పి వాళ్ళందరూ అక్కడే కూర్చున్నారు అంతా ఎక్కడ అక్కడే కూర్చుంటే వాళ్ళందరూ దేవుని స్వార్థ ప్రకటించినట్టు నాకు అట్లా వచ్చింది కళ చూస్తే పొద్దులేస్తే తెల్లవారుజాం ఐదైంది చూస్తే ఇది కళ కావాలని చెప్పి అనుకున్నా సరే అని చెప్పేసి ఇంకా యథావిధిగా పనికి వచ్చిన అది ఏందనుకో అట్లాంటి కళలు చాలా వచ్చినాయి నాకు ఒకసారి వచ్చింది నా నా చిన్నతనం నుంచి వచ్చినా కానీ అవన్నీ నేను అంతగా పట్టించుకోలే కానీ ఎప్పుడైతే అది కలబడిందో తర్వాత నేను మామూలుగా సరే ఏదో అనుకున్నాను మామూలుగా వచ్చి ఇంటికి వచ్చేసి పని చేస్తుంటే ఆ సాయంత్రము వాళ్ళు వచ్చి ఎందుకు రవి పోవటం ఏం కాదు దేవుడు ఇస్తారులే భయపడకేం కాదు ఉండు ఏం అని చెప్పేసి ఇక వాళ్ళు ఒక వాక్యం చెప్పిండ్రు చాలా విషయాలు బైబిల్ నుంచి చెప్పారు వాళ్ళ వాక్యం ఏం చెప్పారు మనం దేవుని యొక్క వాక్యంలో మనం సంపూర్ణంగా స్థిరపరచబడి మనం ఎప్పైతే విశ్వాసంలో ఉంటాము మనం ఖచ్చితంగా దేవుడు మనకి కదా అది ఎబ్రిల్ రాసిన పత్రిక ఆరోగ్యంలో వాక్యం చెప్పి తెలుసు ఇస్తారు ఏమో తెలుసు అక్కడ మీరు దేవుని కుమారుని పాదములతో తొక్కి మళ్ళా ఆయన ఆయన ఆయన మళ్ళీ మీరు సిలువేస్తున్నారు ఎంత భయంకర శిక్ష మీరు మళ్ళా పొందుతారు అది అంత భయంకర శిక్ష మీ మీదకి వస్తుంది అని చెప్పి అక్కడ ఆ వాక్యం చెప్తున్నప్పుడు నాకు చాలా నా హృదయం ఎట్లనో అయిపోయింది అనుకున్నప్పుడు నేను అనుకున్న ఆయన సేవ గురించి నువ్వు ఒకప్పుడు ఎట్లా నువ్వు దేవుల్లో ఉన్నావు ఇప్పుడు ఉన్నావు ఏ రీతిగా ఉంది నీకు ఆసక్తి తగ్గిపోయింది వేరు నువ్వు మళ్ళా తిరుగు దేవుడు నువ్వు పడుగు దేవుడు నీకు ఇస్తాడు నువ్వు భయపడబోక నీకు దేవుడు అన్ని దేవుడు అని చెప్పి వాళ్ళు బాగా బలపరిచినావు తర్వాత ఏం చేశాను సరే అని చెప్పి అప్పుడు నారాయణగూడ వైఎంసీలో నడుస్తున్న ప్రేయర్ మీటింగ్ అప్పుడు మట్టపుగుండు అనే వాక్య మేము ధ్యానిస్తున్నాం టూ అనుకుంటా టూ థౌజండ్ లెవెన్లో ఈ మనోజ్ బేరైనా నువ్వు జబర్స్త్స్ తీసుకెళ్ళాడు అయినా రానన్న సాయంత్రం పూట ఎంత టైం అవుతుంది చాలా అయితే ఒకసారి వచ్చేసరికి ఐదు తొమ్మిది పదిహేను నేనన్నా అంత టైం దాకా ఎవరు ఉంటారా నేను రానని చెప్పంటే ఏం రారవి ఏం కాదని చెప్పేసి జబర్దస్త్గా తీసుకెళ్ళి కూర్చున్నా కదా ఇందాక ఆయన చాలా మాకు చాలా బాగుంటాడు ఆయన అయితే తీసుకెళ్ళినప్పుడు ఇక నేను నేను మేస్త్రి పని చేస్తాను నాకు ఎట్ట గుండెదారం ఎట్లా ఇలా ఎట్ట ఈ కోణం ఎట్లందో నాకు అన్నీ తెలుసు కానీ నాకు అనిపించింది ఏమందంటే ఇంకా సరే అని చెప్పి కూర్చున్నా లాస్ట్ సీట్లో కూర్చున్నా దానికి ముందు ఏం జరిగింది తెలుసా నీకు ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే అది ఆయన అనుభవం నేను చెప్తాను ఎందుకు నేను నేను ఎట్లా దేవుల్లోకి వచ్చినాను నేను ఎట్లా నిలబడింది నేను చెప్తాను ఎందుకు చెప్పాలి కదా అది చెప్పకపోతే నేను ఎట్లా ప్రభు గురించి నేను అది ప్రవ్వే కథ నాకు ఇచ్చింది నాలో ఏ సాక్ష్యం లేదు నాలో ఏ గొప్పతనం లేదు ఆయన చేసిన విధానాన్ని ఆయన నడిపించిన విధానాన్ని నేను నేను పంచుకుంటున్నా చూడండి అట్లా దానికి ముందు ఏం జరిగిందంటే మా మా ఇంటి పక్కన ఒక అతను ఉండేటప్పుడు మా మేస్త్రి పనిచేస్తా కూడా మాకు దోస్తే మా ఊరు సైడ్ ఆయన ఏం చేస్తాడు సిగరెట్ దాతాడు అన్ని దాతాడు అన్నీ చేస్తాడు ఆదివారం ఆదివారం సాయంత్రము బీబీఆర్ గార్డెన్ ఉంటుంది అలవాళ్ళు ఓల్డ్ అలవాళ్ళలో అక్కడ శ్యామ్ కిషోర్ అని ఒక ఆయన ఆయన చర్చి ఉంటాడు అక్కడ అయితే సాయంత్రం పక్క సాయంత్రం పోతాడు ఆయన ఆయన పోతూ ఉండేసరికి ఏమైందంటే ఏ రా ఆయన అయ్యను అంటే ఒరిజినల్ నేమ్ అయ్యన్న నా పేరు కోదం రా ఏం కాదని చెప్పేసి ఇంకా తీసుకుపోయినా సరే ఒట్టిగా ఎందుకు చెప్పి నేను కూడా పోయినా అతనితో పాటు అంత ముందు ఒట్టిగా ప్రాధం చేసి మామూలు కొండేటోడి కానీ ఇవన్నీ సరే ఎందుకని చెప్పి నేను బయబుల్ కూడా పోయిన తర్వాత చూడండి అనుభవం ఎట్టదని నేను చెప్తున్నాను అంటే ఆ పేదల అనుభవం ఒక ఏదైనా చెప్పాలంటే అట్లా ఉన్నప్పుడు సరే అని చెప్పి చర్చికే కదా పోదాం దేని వాక్యం ఇందాం కదని చెప్పి వెళ్ళినా వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఒక ఇంగ్లీష్ అతను వచ్చిండే ఎవరు ఆయన పేరు తెలియదు శాంత్ అక్కడ ఉండరు ఆయన ఇంగ్లీష్లో చెప్తుంటే నేను తెలుగులో చెప్తాను ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు వరల్డ్ కప్ ఎప్పుడు ఇండియా టూ థౌజండ్ లెవెన్లో కొట్టింది కదా శనివారం మ్యాచ్ జరిగింది నాకు బాగా గుర్తు శనివారం మ్యాచ్ జరిగింది ఆదివారం రోజు నేను చర్చికి పోయినా సండే రోజు అక్కడ పోయినా నిన్న నిన్న ఎట్లా మ్యాచ్ జరిగిందో నేను అదే చెప్తాను కానీ చెప్తాడు ఆయన నాకు చాలా బాధ అనిపించింది నేను ఎందుకంటే నాకు ఒకసారి నేను చెప్తాను నేను చెప్పేదానికంటే వాకి నాకు అంత ఆసక్తి ఎవరైనా వాకింగ్ చెప్తున్నా ఎవరైనా సాక్షి చెప్తున్నా చాలా కేర్ఫుల్గా నేను దాన్ని గమనిస్తూ వాళ్ళ అనుభవాలు గమనిస్తాను కానీ వాకిందని పోతే నేను వరల్డ్ కప్ గురించి చెప్తాను చెప్పి అరకు చెప్తా అంతా అయిపోయింది సరే అని చెప్పేసి నాకు ఎందుకు బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది ఇంటికాడ ఉన్న కూడా గమని ఉండేవాడిని అనవసరంగా తీసుకొచ్చిందని చెప్పి బాధ అనిపిస్తుంటే సరే అని చెప్పి ప్రభులు పంచుతున్నారు అందరికీ ఆ ట్రేస్లో తీసుకొచ్చి ఆ కప్పులు పెట్టుకుంటే పిల్లలు పెద్దలు తేడా నేను ఏదో ఏది తినడానికి అనుకున్నాను కానీ నేను అంత గమనించలే ఫస్ట్ టైం ఏంటంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక పేపర్ వన్ రూపీ పేపర్ ఉంటుంది వన్ రూపీ కాయిన్స్ లాగా పేపర్ ఉంటుంది అది అది అది పంచుతున్నారు బేదర్ సాధారణంగా మేము అక్కడ వెళ్ళే చర్చ ఏంటంటే రొట్టె చేసి ద్రాక్ష రాసిన మంచిగా వెండి ప్రార్థన చేసి మా వాళ్ళకి ఇస్తారు విధానం ఒకే పాత్రలు అందరు తీసుకుంటారు ఎందుకంటే ప్రభు ఒకటే పాత్ర తీసుకున్నారు కాబట్టి మనంతా ఒకే శరీరం కదా ప్రభు శరీరం కాబట్టి మన పతి ఒక అవయవంలా కాబట్టి అట్లు ఇస్తారని వాక్యం చదివినా అరే ఇట్లు ఇస్తారు కదా నేను అది కాదనుకున్నా ప్రభువాళ్ళు ఇట్లెందుకు ఇస్తారు అని నేను అనుకున్నాను వాళ్ళు ఏం చేస్తుంటారు పేపర్లో పెట్టేస్తుంటే పిల్లలు పెద్దలు మొత్తం నా పక్కన ఈయన కూడా తింటున్నాడు నాకు అనిపించి అన్న నువ్వు బాపేసింది అప్పుడు దాకా నాకు ఆ ట్రేస్ వచ్చినాక నాకు తెలియదు ఇది ఫస్ట్ అది వస్తే కదా వచ్చింది ఆ బిళ్ళలు వచ్చినాయి ఆ పేపర్లు వచ్చినాయి వచ్చిన తర్వాత తర్వాత ట్రేస్లోంచి తీసుకొని వస్తున్నారు ట్రేస్లోంచి తీసుకొస్తున్నారు తీసుకొని అప్పుడు నాకు అర్థమైపోమ్మా ఎందుకంటే ఒకసారి మా కందుకూరులో టౌన్ చర్చిలో చూసినా వాళ్ళందరూ ఏం చేస్తామంటే ఆ ట్రేస్లో తీసుకొని బ్రెడ్ ఉంది కదా బ్రెడ్ మన తింటా కదా బ్రెడ్ ఆ బ్రెడ్ నంచుకొని తింటున్నారు అట్లా ఒకప్పుడు మా ఫస్ట్ మా భార్య డెలివరీ అయినప్పుడు హాస్పిటల్ పక్కన పెద్ద టౌన్ చర్చ్ ఉంది పెద్దది నా చిన్నప్పుడు ఆ చర్చ్కి పోయటోడు నేను ఆడు పోతే వాళ్ళు తినేసరికి మా భార్య ఏంది ఏంది ఎట్లా ఉందంటే నువ్వు ఏం ఆమె ప్రయత్నిస్తున్నప్పుడు సరే ఆదివారం చర్చికి పోదాం అని చెప్పి మెల్లగా హాస్పిటల్ పక్కనే కదా చెప్పి మెల్లగా తీసుకొచ్చినా చూసేసరికి ఆడ అంతా చూసేసరికి నాకు ఇంకా అసలు గాబరగాబరైపోయింది నేను అక్కడ ఒక్క క్షణంలో వద్దు వెళ్ళిపోతాం పా అని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసినావు మళ్ళీ అక్కడ చూస్తే ఆ ట్రేస్ నుంచి తీసుకొని అంటే వాళ్ళు అంటే ఆ విధానాన్ని నేను చెప్తున్నా నేను కళ్ళారా చూసినా కాబట్టి ఇంకా చాలా అక్కడ వింతకరం విషయాలు జరిగినాయి కానీ వచ్చిన తర్వాత ఆయన కూడా తీసుకు నేను నన్ను బాక్స్ని తీసుకున్నావు అంటే నేను ఆ బాక్స్ తీసుకుని అందరూ తీసుకుంటే నేను కూడా తీసుకున్నాను అట్ ఎట్లైనా షాప్ మస్తుంటే షాప్ లేదా అందరు తీసుకోవాలి పిల్లలు తీసుకున్నాను అని చెప్పి చెప్తున్నాడు ఆయన అండ్ నేను నేను అనుకున్నా దేవా ఇది తీసుకోవాలా నా మనసు ఏమో తీసుకోవద్దని నా అంతరాత్మ ఘోషిస్తూ ఉంది సరే అని చెప్పేసి ఇక నేను తీసుకోపోతే మళ్ళీ మళ్ళీ ప్రబల్ల మళ్ళీ ఏమైనా అవుతుందేమో భయం ఉంది సరే అట్లేదు అట్ అయిందని చెప్పి తీసుకున్నాను తీసుకొని తీసుకున్నా బేదర్ తీసుకుంటే అది ఎప్పుడైతే ఏం అది నాలుగు కంటుకుపోయింది అది పేపర్ అంటుకుపోయింది అది తర్వాత ఆ ద్రాక్ష రసం తీసుకున్నా తీసుకు తాగిన చెయ్యి వణుకుతుంది మనసు ఒకసారి ఒప్పుతలేదు తాగేసిన తాగిన తర్వాత ఇక ఆ కప్పు అట్నే పెట్టుకున్న చేతిలో ఆయన చెప్పింది నేను ఎన్న నా చెవి నేను డైరెక్ట్ తీసిన ఆయన ఏం చెప్తుండంటే ఎవరైతే ద్రాక్షరాసం ట్రేస్లో పెట్టుకున్నారో అవి అట్లనే పట్టుకోండి అన్నాడు ప్రార్థన చేసి ఇవి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి మీ అప్పులు మొత్తం పోతాయని చెప్పింది నేను నిన్న నా చెవులతో నేను నా కళతో నేను చూసిన సేమ్ ఇక నాకు ఇంకా ఇంకా ఉండబుద్ధి కాదు ఇంకా ఓమ్మ ఇది పెద్ద మోసం లాగా ఉని చెప్పేసి ఇంకా ఆయన బండి స్టార్ట్ చేసుకొని ఇంటికి వచ్చిన కదా వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మనసు స్థిమతం లేదు ఒక దగ్గర కూర్చుంటే మనశ్ శాంతి లేదు ఏదేదో భయము ఏదో తప్పు చేసి దొంగతనం చేసి ఎట్లా ఉంటుంది భయం భయం పోలీసులు వచ్చి పట్టుకుపోతుంది అట్ట భయం భయం ఒళ్ళంతా చెమట్లు గారిపోతుంది ఎక్కడైనా భయం వస్తూ ఉంది అప్పుడు నేనేం చేస్తాను అంటే ఇట్లా కాదని చెప్పి మోకాలు మేలు బాగా ప్రార్థిస్తే ఏడ్చి ప్రార్థిస్తాను ప్రభావ నన్ను క్షమించిన ఈ విధంగా నేను పాపని చేసిన నన్ను క్షమించి ప్రభ అంటే అంతరాన్ని ఘోషిస్తాను తప్పు చేసిన నువ్వు తప్పు చేసిన అని చెప్పి అది నన్ను చిత్తరాజు చేస్తుంది ప్రార్థన చేసినప్పుడు రేత్రి పన్నెండు గంటలకి అప్పుడు నిద్ర పట్టింది అప్పటి నుంచి ఇంకా అక్కడ బోదరిచుకు వెళ్ళే ఆ తర్వాత బుధవారమే నడిపిస్తుంది వైఎంసీ బుధవారం అనుకుంటా సరే అని చెప్పి పోయినా ఇది కూడా అట్లనే ఉంటుందని పోయినా అక్కడికి ఇక నేను యాక్చువల్లీ నేను ఏ చర్చికి కాన్లీ ప్రేయర్ పో చర్చికే పోతాను ఎందుకంటే ఫస్ట్ నుంచి అక్కడే పోతున్నాను సరే అని చెప్పేసి తర్వాత కూడా అక్కడి నుంచి వచ్చిన తర్వాత సరే అక్కడి నుంచి అండి మేము పోతలేము ఇంకా పనులు దూరం అయిపోయినా గ్యాప్ వచ్చేసింది దాని గురించి ఏం ప్రాబ్లం లేదు అట్లా వచ్చిన తర్వాత మట్టపుడి నేను వాకింగ్ చెప్తున్నాను అక్కడ చూడండి ఆ మట్టగుండ వాక్యం చెప్తున్నప్పుడు బైబిల్లో మట్టపు గుండెండు అనేది ఎక్కడ ఉందన్నప్పుడు ఆమోస్రంథం ఏడాధ్యాయం ఏడో వచ్చిన నుంచి స్టార్ట్ అవుతుంది వాక్యం ఆ మట్టగుండు అంటే మట్టగూడ అంటే గుండె దారం నాకు తెలుసు నాకు తెలుసు ఈజీగా తెలిసిపోయింది కానీ గుండె దారం ఏం చేస్తారు గోడ చక్కగా కట్టాలంటే స్ట్రైట్గా కట్టాలంటే ఖచ్చితంగా అది వాడతారు అది వాడితేనే కరెక్ట్గా గోడ అది వేసినప్పుడు కరెక్ట్గా గ్యాప్ లాగా కరెక్ట్గా వస్తే కరెక్ట్గా ఉన్నట్టు గోడ అట్లా వాడతారు కానీ ఈయన మట్ట గుండె చెప్తున్నాను అంటే అది ఒక దేవుని యొక్క కొలతకి దేవుని యొక్క తీర్పుకి ఆయన వాక్యం సాధృష్టం ఆ కొలతకు నువ్వు తగినట్టు జీవిస్తావా లేదని చెప్పేసి అప్పుడు వాక్య స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఇంకా నాకు ఆలోచనలు పడిపోయినా ఇక నేను ఇది మర్చిపోయినా అన్న కూడా చెప్పిన ఎనకూర్చు అప్పుడు అంతకుముందు చూసినా కానీ నాకు పెద్ద పరిచయం లేదు ఒకసారి వాక్య చర్చ నడిపిస్తే పరిచయం లేదు నేను చెప్పిన మనోజ్ గారు పరిశ్రమ చెప్తే అన్న ఇట్లా చెప్పేసరికి ఇంకా ఆయన కూడా ఇక నవీండు అది ఎట్లెట్లా వేరని చెప్పంటే అక్కడ నుంచి నేను అనుకున్నా అమ్మ ఇది చాలా మోసంలాగా ఉందని చెప్పేసి నీకు అక్కడ బంద్ చేసిన ఈ వాక్యం ఎంత ఉండ ఎంత ఉన్నప్పుడు ఎందుకో వాక్యం గురించి నేను చెప్తానంటే అదేదో ఒక గొప్ప సీక్రెట్ అని కాదు బైబిల్లో ఎట్లా ఉందో అట్లా నేను పరిశీలిస్తే బైబిల్ చదవను అని ఎప్పుడైతే అది ఉందో అప్పటి నుంచి బైబిల్ చదువుతుంటే మట్టభ అంటే దేవుని వాక్ తీర్పుకు సాధిష్టం దేవుని వాక్యాన్ని సాధిష్టం గోడ అంటే నువ్వు నేను మనందరూ చక్కగా కట్టమైన గోడలాగా ఉండాలా మన మనకు శిరస్సులాగా ప్రభు ఉంటాడు ఆయన మన చిరస్సులాగా ఉంటాడు మనకి మనం ఆయన కొలత వేసినప్పుడు మన జీవితం ఆయన మనలో ఉండాలంటే మనం స్ట్రైట్గా ఉండాలా కరెక్ట్గా ఉండాలా మన జీవితము మన మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలా అని ఆ వాక్యం చెప్తున్నప్పుడు పంతొమ్మిది భాగాలే ఉన్నాయి ఆ ఆ భాగాలు మొత్తం ధ్యానిస్తున్నప్పుడు అక్కడ నా ఆత్మీయ జీవితం రోల్ రివర్స్ అయిపోయింది అంటే అప్పుడుకున్న వేదావేది జీవితం అవన్నీ మొత్తం నా జీవితాన్ని మార్చుకున్నా నేనేదో అది అది అది కరెక్ట్ అని నేను విశ్వ విశ్వాసంతో వాకింత సహా రుజువు చేసినాను నేను అంత అంత సునాయసంగా నేను స్వీకరించలేని ఎందుకంటే ప్రతిదీ పరిశీలించ పరిశీలించేవాడిని పరిశీలించకపోతే మనం ఎట్లా రాదు కదా అట్లనే వాక్యం చూసినప్పుడు అట్ల నుంచి ఆ మట్టగుండ వాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి నా జీవితమే ప్రభులో మారిపోయింది అప్పటి నుంచి సేవ చేయాల సువార్త ప్రకటించుకుంటే మనకి శ్రమ దేవుని తీర్పు రాబోతుంది లోకం ప్రతి ప్రవచనం ఏ కాలంలో ఏ ప్రవచనం నెరవేరుతుంది అవన్నీ పాత నిబంధన కల వాక్యాలు చదువుతుంటే అవి మనకు అర్థమైతే ఇట్లేదు ఎప్పుడైతే మనం ఆ వాక్యము బయలుపరచబడలేదు అది చదువుతూ బైబిల్ చదవడం ప్రాధాన్యత పరశురాత్మ అభిషేకం పొందుకోవాలా దేవుని అభిషేకం మనం ఉంటే దేవుని ఆత్మనే ఇవన్నీ మనకు బయలుపరచాడు ఆయన మన హృదయంలో మనతో మాట్లాడుతూ ఉంటాడు అని అట్లా ఎప్పుడైతే ఆ వాక్యాలన్నీ ధ్యానించి ఉన్నప్పుడు అప్పటి నుంచి జీవితాన్ని దేవుడు సంపూర్ణంగా మార్చింది అప్పటి నుంచి నా ఆత్మీయ స్థితి కూడా మారిపోయింది అప్పట్లాగా యథావిధి కానీ ఏదైనా మామూలుగా ఎక్కడ ఉన్నా కూడా కొంచెం సమయం దొరికితే ఎటువైతే వెళ్ళిపోయేవాళ్ళు కానీ సినిమా పిచ్చి బాగుండే ఒకప్పుడు కానీ అదంతా కొంతకాలానికి అది కూడా బంద్ అయిపోయింది అట్లనే నా జీవితాన్ని ఎప్పుడైతే ప్రభుత్వం సమర్పించుకున్నానో అప్పటి నుంచి ఫస్ట్ మొదట మొదటి వాక్యం చెప్పింది ఇదే వాక్యం చెప్పిన నేను అంటే అప్పుడు అప్పుడు చెప్పిన వాక్యం ఇప్పుడు చెప్పిన వాక్యం ఒకటే కానీ అప్పుడు అంత అంత రోషంగా చెప్పిన వాక్యం దేవుని వాక్యం అని చూడండి ఒకప్పుడు మనం రోషంగా పౌరుషంగా స్టేజ్ మీద నిలబడి గంభీరంగా దేవుని వాక్యం ప్రకటిస్తాం కానీ ఈ రోజు ఆ రోషం పౌరుషం మనకు ఉందా అనేది ఈ వాక్యం మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది చూడండి అందుకే అనేకులు వాళ్ళ పిలుపుని వాళ్ళని పోగొట్టుకుంటున్నాడు అనేకలు వాళ్ళ యొక్క స్థితిని పోగొట్టుకుంటున్నాడు కానీ మనము మన స్థితిని మనం పోగొట్టుకోవద్దు చూడండి మన పూర్వస్థితి ఎత్తుంది పాప జీవితం ఉండే కానీ ఆయన మరణం ద్వారా దేవుడు రక్షించుకొని ఆయన మనల్ని పిలుచుకున్నాడు ఆయన మనం ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనం ఒక్కరివే రక్షణ పొంతే సరిపోద్దాం ఎంతోమంది దేవుని బిడ్డలు రక్షణలో వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ వయసు వార్త అని దేవుని వాకింగ్ చదువుతున్నప్పుడు అనేక మంది విషయాలు దేవుడు నాకు నాకు కళల రూపకంగా ఎన్నో కళలు ఎన్నో దర్శనాలు వచ్చేటి ఒక కళ ఒక కళ ఏమొచ్చిందంటే మేమందరం అందరూ ఉన్నామంట చాలా మంది ఉన్నారు గ్రూప్స్ వాళ్ళందరూ ఉంటే అది ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు అన్నని అడిగినా కూడా ఆయన చెప్తలే నాకు ఇప్పుడు కూడా ఏంటంటే మేమందరం గ్రూప్ లాగా ఉన్నామంట అందరూ సేవకు వెళ్తామంటే అందరూ సేవకు పంపిస్తున్నారు పంపిస్తూ ఉంటే ఒక్కొక్క ఒక్కొక్క పేరు పెడుతున్నాక పాత నిబంధనలో ప్రవక్తలు పేరు తెచ్చిన ఒకరి ఇర్మియా ఒకరు ఏషయ్యా ఒకరు ఆమోసు అట్లా అందరూ పేర్లు పెడుతుండే అన్న అన్న ఎందుకన్నా మాకు ఈ పేర్లు పెడతామంటే చెప్పలేదన్న మీరు వెళ్ళుకోండి బ్రదర్ అని చెప్పి అందరు పంపిస్తా ఉన్న అది అడిగినా కూడా అని తర్వాత నాకు అర్థమైపోయింది వాక్యాల దేవుడు నాకు చూపించాడు అంటే మనం ఏదో ప్రవక్తలు కాదు ప్రవక్తలు మనం ఏదో గొప్పవాళ్ళు కాదు కానీ వాళ్ళకి ఇచ్చిన ఆది అంటే ఆ ప్రవచనాలు వాళ్ళు ఎట్ట దేవుని వాక్యాలు సంపూర్ణంగా సత్యం వాళ్ళు నిలబడినరో దేశమంతా యాజకులంతా లోపల ఉండి వాళ్ళ ఆచారపత్ర జీవిస్తుంటే ప్రవక్త అక్కడే ఊరిచ్చవర ఉండి ప్రభుత్వం కనిపెట్టుకొని ఈ లోకం మీదకి ఏమి ఉపద్రవం రాజ్యం మీదకి ఆయన ఉండి కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్న దేవుడు ఆయనతోనే మాట్లాడింది కానీ లోపలతో మాట్లాడలేదు కాబట్టి వాళ్ళకే దేవుడు బయలుపరిచిండు అట్లా ప్రవక్తులు అట్లా ఉంటారు కాబట్టి నేను అట్లా ఎందుకు తయారు కాకూడదు నేను అట్లా ఉండాలా ప్రభా అని ప్రయాసపడుతున్నాం అనేసి అప్పుడు తర్వాత నాకు అర్థమైపోయింది అంటే మన ప్రవక్తలు అని కాదు దేవుడు అందరినీ ఆ రీతిగా ఏర్పరచుకున్నాడు చూడండి అట్లా దేవుని వాక్యం నేను గ్రహించిన తర్వాత నా జీవితాన్ని మార్చుకొని ఎన్నో ఎన్నో విషయాలు దేవుడు నాకు బయలుపరిచే ఉంది చూడండి ఆ రీతిగా నేను పగరిస్తున్నప్పుడు దేవుడికి పరశురాత్మ పొందుకున్నప్పుడు అప్పుడు చూడండి ఇందాక మనం వాక్యం చూసినాం కదా చూడండి ఒక వాక్యం చూసి నేను ముగించేస్తాను పేతురు రాసిన పత్రిక ఒక వాక్యం ఇంకా రెండు వాక్యాలు చూసి నేను ముగించేస్తాను రెండవ పత్రిక అనుకుంటా పేతురు ఇక విషయాల్లో వ్యాప్తం చేస్తున్నాడు ఒకటో అధ్యాయము పన్నెండు వచ్చింది చూడండి మొదటి రెండవ పత్రిక రెండో పేరు మొదటి అధ్యాయం చదివారు ఎన్నో పిల్లలు జ్ఞాపకం చేతులు ఫస్ట్ వాష్వెల్ చాప్టర్ మరియు మన ప్రభుత్వం గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునది ఎదిగిములో ఉన్న ప్రకారం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపు న్యాయం అని ఎంచున్నాను చూడండి చూడండి పేతులు ఆత్మీయ జీవితంలో ఎంతగానో ఎదిగిన తర్వాత ఆయన దేవుని యొక్క సేవలో బలపడిన తర్వాత ఆయన ఒక పత్రిక రాస్తాడు క్రైస్తవులకి చూడండి కాబట్టి మీరు ఈ సంగతిలో ఉన్నప్పుడు చూస్తే మనకు బాగా అర్థమవుతుంది ఏమర్థం అవుతుంది అంటే నాలుగో చెప్పండి నుంచి చెప్తారు అక్కడ కొన్ని విషయాలు అక్కడ చెప్తారు దేవుని సేవకులు ఎట్లా ఉండాలా దేవుని వాగ్దానాన్ని మనుషులు ఎట్లా పోగొట్టుకుంటారు చివరి కాలంలో అనేది అక్కడ చెప్పబడుతూ ఉంటుంది చూడండి పైన తర్వాత మీరు చదవచ్చు చూడండి ఏందన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకున్నప్పుడు పైను చదువుతూ మాకు అర్థమవుతుంది ఏ సంగతులు ఉన్నప్పుడు ఐదో వచ్చినాం చూడండి ఆ హేతువు మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం సద్గుణమును సద్గుణము జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును సహనమును సహనమునందు భక్తిని భక్తి సహోదర ప్రేమ సహోదర ప్రేమయందు ఎంత దయను అమర్చుకోండి అంటే ఇవన్నీ మనం అమోర్చుకోవాలంట అంటే దేవుని సేవకుల్లో ఇలాంటి గుణగణాలు ఉండాలా అని చెప్తున్నా అంటే చివరి కాలంకి వచ్చేవరకు ఇవన్నీ ఉండవు మనుషుల్లో అందుకే మీ పిలుపు మీ ఏర్పాటును జాగ్రత్త చేసుకోమన్నాడు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది చాలా ముఖ్యమైన అంశం మనం ఎందుకంటే చివరి టైంలో ఎండ్ టైంలో ఆయన తిరిగి వచ్చినప్పుడు తిరిగి వచ్చినప్పుడు కాదు ఇప్పుడే చాలా మందిలో ఈ గుణాలు కల్పించం ఎందుకంటే నేను చూసిన చాలామందిని చూడండి ఎందుకంటే మన కళ్ళం ఉంటే ఆదివారం చర్చి వాక్యం బోధించి సాయంత్రం ఇంటికి వచ్చే వరకు భయంకరమైన బండభూతులు తిరుతా ఉంటారు మనుషుల్ని మా బాలానగారు మాత్ర చూసిన నేను చాలా బాధ అనిపించేది కానీ ఆయన వాక్యం చెప్తాం చాలా బాగా అనిపిస్తుంది కానీ ఏం వాక్యం చెప్తే ఏం లాభం ఎంత వాక్యం చెప్తున్నప్పుడు ఏం లాభం ఇంటికి వచ్చినప్పుడు బండభూతులు ఉంటే ఇరుగు పరివాడుతున్న కలహం పెట్టుకుంటే నువ్వు ఎట్లా దేవుని శోభప్రవర్తం నీ సహోదరి ద్వేషం పెట్టుకుంటే నువ్వు ఎట్లా దేవుని ప్రేమిస్తావు చూడండి ఇవన్నీ మనుషులు కొండవంటాయి ఎందుకంటే ఇంద్రాకృష్టి పత్రికలు మనం చూస్తాం పక్కన చూస్తే ఫస్ట్లో నీలో ఖర్చులైనను ద్వేషమైన ఏం ఉండొద్దు అని చెప్తారు అక్కడ పౌలు ఇంద్రాకృష్టి పత్రికలో యువతలో ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది అది ఎందుకంటే ఈ చివకులు ఇవన్నీ ఉంటాయి చూడండి ఒక విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి మన దేవుని ఆత్మ నిజంగా మన దేవుని ఆత్మ ఉంటే ఆయన ఫలం మనలో ఉండాల ఏందాన ఫలం ఆత్మ ఫలాలు మనలో ఉండాలా నీలో కోపము ద్వేషము ఏది ఉండదు నీ సహోదరు మీద ద్వేషం ఉండొద్దు నేను ఇరుగుపరుగునే నీకు దేశం ఉండొద్దు ఇవన్నీ మనుషులు ఈ చివరి కాలంలో క్రైస్తవుల నుంచి అవి దొరికిపోతున్నాయి కాబట్టి భక్తి సహోదర ప్రేమ ఇవన్నీ ఒకదానికి ఒకటి కలిసి ఉంటాయి చివరికి ఏమైనా దయను అమర్చుకోమంటే ఇవన్నీ మనం అమర్చుకోవాలంటే అలమరిలో ఏం చేస్తాం ఏం జమ చేస్తాం డబ్బులు జమ చేస్తాం బట్టలు జమ చేస్తాం ఏదేదో గొప్ప మంచి మంచి వస్తువులు జాగ్రత్తగా భద్రపరుస్తాం కాబట్టి అవన్నీటి మనం ఏం చెప్పలేదు మన హృదయంలో భద్రపరుచుకోవాలి అన్నీ ఏస్త ప్రభుకే సూచిస్తాయి దయాన్ని ఆయన దేవుడు ఆయన అతిదీ ఆయనే చూసిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఎవరికి లేకపోతాయో ఏమీ జరుగుతుంది అక్కడ చూడండి ఇరవై పంతొమ్మిది వచ్చింది చూడండి ఇవి ఎవనికి లేకపోవను వారు తన పూర్వ పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గురుడివాడును దూరదృష్టి లేని చూడండి ఇవన్నీ ఎవరికైతే ఈ గుణగానో లేకపోతాయో సేవకుల్లో కానీ ఎవరైనా కానీ వాడు ఏం చేస్తాడంట దూరదృష్టి వాళ్ళు తయారవుతాడంట చూడండి ఎంతో భయంకరమైన విషయం చూడండి ఎందుకంటే పేతురుకు ఎందుకు ఒకప్పుడు పేతురు ఎట్లా ఉన్న జీవితం తిరిగి ఏ రీతిగా అయింది పేతురు జీవితం చూడండి ఒక ఒక టైంలో నీ జీవితం ఆయనకు అవసరం లేదు కానీ ఈ టైంలో ఈరోజు మనం ఎట్లా మనం ఎట్లా మనం దాన్ని రిసీల్ చేసుకుంటున్నాం చూడండి గతం ఆయనకు అవసరం లేదు చూడండి గతం నీకు ఆయనకు అవసరం కానీ ఈ రోజు నేడే మనం ఈ గుణాలు ఈ గుణగణాలు మనలో ఉన్నాయా లేదో మనం పరీక్షించుకోకపోతే మనం ఆయన పిలుపులో లేవు అంతే ఎందుకంటే ఇది వాక్యం స్ట్రెయిట్ చెప్తుంది కానీ ఈ వాక్యం ఒక ఏం చెప్పింది తెలుసా మీరు పాపం చేసినా పరలేదు మీరు ఏం చేసినా పరలేదు కానీ మీరు చర్చికి రావాలా మీరు దేవుని నమ్ముకుంటే మీరు పర్లోక రాజ్యంలో మీకు ప్రవేశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నాయన చూడండి ఎట్లా చెప్తావు ఇవన్నీ నేను లేకుండా మీకు పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది అనే రాజ్యంలో మనకి ఎట్లా సమృద్ధి కలుగుతుంది చెప్పండి ఉండదు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ అబద్ధాన్ని బోధిస్తున్నారు వాళ్ళు కానీ అబద్ధాన్ని వాళ్ళు బోధిస్తున్నప్పుడు విన్నా మనం ఏం చేయాలి ఆ బోధను సరిదిద్దాలా అంటే ఆ బోధన నుంచి మనుషులు ఏం చేయాలి విడుదల ఈ వాక్యము నువ్వు పైన ఉన్న చెప్పకుండా ఇవన్నీ ఎవరికి లేకపోవన్నప్పుడు ఇవన్నీ నువ్వు లేకపోతే నువ్వు ఎట్లా గుడ్డివాడుగా తయారు కానీ వాళ్ళు ఏం చెప్తుండవు నువ్వు గుడ్డివాడు కానే నువ్వు అమాంతంగా నువ్వేం చేస్తావు ఎత్తబడతావు అని చెప్తూ ఉంటావు ఏదో సంఘాన్ని ఆదరించేలాగా చెప్తూ ఉంటారు కానీ చూడు ఇవన్నీ గుణగానాలు లేకుంటే దేవుని దేవుని యొక్క పిలుపులో ఎట్లా ఉంటాం దేవుణ్ణి పిలుచుకున్నాడు కదా దేవుణ్ణి ఏర్పరచుకున్నాడు కదా అని మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇవన్నీ చెప్పుకున్నాక ఇవన్నీ మనం లేకపోతే నీ పిలుపుని ఏర్పాటు నువ్వు చేసుకోకపోతే ఈ చివరి కాలంలో నువ్వు ఇంకా సంపూర్ణంగా నువ్వు తయారు కాకపోతే ఆయన రాకడంలో ఆయన తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఆయన చూడగలవు సకల గోత్రం రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తా ఉంటావు కానీ నువ్వు ఈ వాక్యానుసారంగా ఆయన గుణగాలను ధరించుకొని ఆయన స్వరూపం నువ్వు ధరించుకొని ఆయనకొక నువ్వు నిలబడితే నువ్వు పరిగెత్తావు నువ్వు ధైర్యంగా నీ ప్రభుత్వం ఎదుర్కొంటావు ఆయన వస్తాడు ఈ లోకానికి తిరిగి చూడండి ధైర్యంగా మనం ఆయన ఎదుర్కొంటూ ఉంటాం అప్పుడు మనం భయపడిపో అందరూ పరిగెత్తు అయ్యో ఇంతకాలం నమ్మింది ఏంది మా పాష చెప్పిన వాక్యం ఏంది ఇక్కడ జరుగుతుంది ఏంది అని భయపడి పరిగెత్తిపోతారు చూడండి కాబట్టి మనం ఎట్లా ఉండమనేది మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే చాలా మంది సంఘాలు ఇలాంటి వాక్యాలు చెప్పరు ఎందుకంటే నేను చెప్తానని కాదు నేను విన్నా చాలా నేను కానీ ఎందుకంటే అవి బాధ కలిగిస్తాయి మనకు ఒక దశలో ఎందుకంటే బాధ కలిగిస్తా ఉంటాయి ఎందుకంటే ఒకప్పుడు మనం అట్లనే చెప్పినాం ఆదరణకరంగా చెప్పినాం దేవుడు సమృద్ధిగా దీవిస్తాను నేను ఆశీర్వదిస్తానని కానీ దీవిస్తాడు కానీ అస్సలైన ఆత్మీయ అస్సలైన ఆశీర్వాదం అంటే తెలుసా చాలా మంది తెలీదు అస్సలైన ఆశీర్వాదం అంటే ఏమో తెలియదు బిల్డింగ్స్ కాదు ప్రాపర్టీ కాదు అస్సలైన ఆశీర్వాదము పేదరుకు బయలుపరచబడింది ఫస్ట్ అపోజిల్ కార్యం రెండు అర్ధం చివరి మూడార్ధ్యాం చివరి వచ్చినా మనం చూస్తే అక్కడ ఏముంది తెలుసా చూడండి ఒక చిన్న మాట అది మళ్ళీ తిరిగి కూడా వచ్చారు చిన్న మాట అంతే అపోస్తుల కార్యం అనుకుంటాం ఆశీర్వాదం అనేది ఏంది మూడో అధ్యాయము చివరి వచ్చినాం ఇరవై ఆరు వచ్చిన చూడండి మళ్ళించట వలన చూడండి ఆశీర్వాదం అనేది ఏంది దుష్టత్వం నుంచి మనుషులు విలువ పొందితే ఆశీర్వాదం కదా కానీ ఈ లోకం ఏమంటది దేవుడు మిమ్మల్ని చూడండి ఒక విషయం మనం అర్థం దేవుడు మనకు సమృద్ధికి ఇస్తాడు అన్ని ఇస్తాడు ఎందుకంటే ఒక విషయం మనకు ఎప్పుడు అర్థమవుతుంటారు ఏంటంటే నువ్వు ఒక యాత్రికులాగా ఈ లోకానికి వచ్చినవు నీ యాత్ర ముగించుకొని తిరిగి నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలా అది నీ విధానం మనం చూస్తాం కొరంగ రాసిన పత్ర ఈ ఈ ఈ భూమి మీద మనకు స్థిరమైన గుడారం లేదంటాడు ఐదో దేవంలో చూస్తాం చూడండి యాత్రకు లాగొచ్చి మనం ఈ లోకాన్ని ముగించుకుమ తిరిగి వెళ్ళిపోవాలి కానీ ఈ లోకంలో మనం బ్రతకాలి కాబట్టి దేవుడు మనకు అన్ని ఇస్తాడు ఇల్లు ఇస్తాడు అన్ని ఆస్తి అంతస్తు అన్ని ఇస్తాడు కానీ మనం వచ్చింది దేనికోసం అసలైన పని కోసం దాంతోపాటు ఇవి కూడా మనకి ఇస్తాడు దేవుడు కానీ ఇవే ఆశీర్వాదం అనుకోవద్దు ఇవే ఆశీర్వాదం అనుకోని దేవుడు నన్ను సమృద్ధిగా ఆశ్రవదించు నాకు అన్ని దేవుడు ఇచ్చిళ్ళు అని గంభీరంగా దేవుడు కానుకలు ఇటువన్నీ చేస్తూ ఉంటావు కానీ సేవ చేయరు స్పాన్సర్ చేస్తారు వేలు వేలు స్పాన్సర్ చేస్తారు అదే స్పాన్సర్ నువ్వు ఆ డబ్బులు పెట్టుకుని నువ్వు దేవుని సేవ చేయొచ్చు కదా నువ్వు నేను స్పాన్సర్ చేస్తున్నా నువ్వు బయస్సు వార్త ప్రకటిస్తాను క్రెడిట్ ఎవరికి నీకే వస్తుంది అది నువ్వే దేవుని సేవ చేయొచ్చు కదా చూడండి ఆ ధనాన్ని దేవుని దేవుని బిడ్డల సేవ కోసం ఖర్చు పెట్టవచ్చు కదా అంటే ఎందుకు ఆ ఇదిగా మనం అర్థం చేసుకోవాలి ఆశీర్వాదం ఆశీర్వాదం అని పరిగెత్తునరు మనుషులు స్వస్థతని స్వస్థత అని పరిగెత్తనరు మనుషులు ఎక్కడ పెడితే అక్కడ కానీ అసలైన స్వస్థత నీ హృదయాన్ని శరీరానికి కాదు నీ నీ హృదయానికి అది అవసరం అసలైన స్వస్థత ఇక్కడ కావాలా ఇది స్వస్థత పొందినాకనే అప్పుడు ఆశీర్వాదం వస్తుంది చూడండి ఇక్కడ వాక్యం ప్రకారంగా ఎందుకు దేవుడు ఈ లోకంలోకి వచ్చిండు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చిండు కానీ అట్ట చెప్పరు ఆ ఆశీర్వాదం అంటే ఏంది దుష్టత్వం నుంచి మనుషులు విడుదల ఆశీర్వాదం అని మనం తెలుసుకోవాలా ఇతరులకు ప్రకటించకపోతే వాళ్ళు ఏదో ఆశదం అనుకోని ఇహలోక సంబంధమైన వాట్లో కొట్టుకోబోతున్నప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు దుష్టత్వంలో ఉంటే నువ్వు ఎట్లా ఆయన గుర్తుపడతావు ఎట్లా అయినా గుర్తిస్తాడు ఆయన వెలుగు ఆయన వాక్యం నీలో లేకుంటే ఆయన ఎట్లా గుర్తిస్తాడు చీకటి కాలంలో ఉన్నప్పుడు ఒక ఒక ఒక దూరం ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు ఆ పదహారు దగ్గర వెలుగుందని చూస్తుంది కదా అంతేనా కాదా కానీ ఆ వెలుగు ఆరిపోతే కనిపించరు చీకటి కాలం అంటే నువ్వు పాపంలో ఉంటే నేను ఎట్లా ఆయన గుర్తిస్తాడు నీలో ఆయన వెలుగు లేకపోతే ఆయన వచ్చినప్పుడు అని ఈ లోక తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆయన ఒక వెలుగు నీళ్ళు లేకపోతే ఆయన నిన్ను ఎట్లా గుర్తిస్తాడు చూడండి ఇది మనకు క్వశ్చన్ లాగా ఉండాలా ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నవే కానీ ఇటు మనం తెలుసుకొని ఇతరులకు ప్రకటించకపోతే వాళ్ళకి మేలు కొరిక పేతురు ఏం చెప్తున్నాయి ఇక్కడ చూడండి పేతురు ఏం చెప్తున్నా ఇందా చదవడం వాక్యం రెండో పేతురు నేను ముగించేస్తాను వాక్యం రెండో పేతురు చూడండి తొమ్మిదో వచ్చిన ఇవి ఎవనికి లేకపోవను వాడు తన పూర్వ పాపముకు శుద్ధి కలిగిన సంగతి మరచి పోయి గుడ్డి వాడను దూరదృష్టలేని వాడవును అందువలన సహోదర్ లారా ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పాడు సహోదర్ మీ పిలుపు చూడమన్నాడు ఫస్ట్ పౌలు చెప్తున్నాడు మీ పిలుపును చూచుకున్నాడు అన్నాడు మీరు ఏ రీతిగా పిలవబడిన ఒక దశలో మీరు ఏ రీతిగా ఉన్న ఏ రీతిగా దేవుడిని నిలబెట్టిండి ఈ రోజు ఏ రీతిగా నేను దేవునికి సేవలు నిలబెట్టి గుర్తు తెచ్చుకో ఆ విధానం గుర్తు తెచ్చుకో ఏమండు మీ పిలుపును మీ ఏర్పాటును నిత్యం చేసినకు మరి జాగ్రత్త పడుడి ఎందుకో మీరిట్టి క్రియలు చేయి వారైతే ఎల్లప్పుడూ త్రొట్టిల్లరు అలాగునా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగును ఈ గుణాలు ఉన్న వారికి పర్లోక రాజ్యం లేకుంటే ఎట్లొసా పర్లోక రాజ్యం కాదు అందులో ప్రవేశించలేం నిషిద్ధమైన ఏది కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరదు అని పౌలు చెప్తాడు కొలం దాచిన పత్రిక పదిహేను అధ్యాయంలో ఎందుకు అంటే రక్త మాంసములు పర్లోక స్వతంత్రించుకున్న నేరదు ఎందుకంటే పాపములో ఉన్నవాడు పర్లోక రాజ్యం ఎట్లా పోతాడు ఎట్లా ప్రకటిస్తున్నారు మనుషులు అది ఎట్లా నువ్వు చేసుకుంటాం చూడండి ఈ వాక్యం తెలిసిన తర్వాత మన వేతున్నట్టాడు ఇక్కడ ఏముంది అక్కడ పద్నాలుగు వచ్చింది చూడండి మరియు పదమూడు వచ్చింది మరియు మన ప్రవ్వైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచి పెట్టవలసిన ఎరిగి అంటే ఆయన గుడారం అంటే మనం అర్థం చేసుకోవాలా శరీరం ఈ శరీరం విచ్చిపెట్టాల ఈ శరీరం అనేది విచ్చిపెట్టాల తర్వాత నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఏంది ఆ గుడారం రెండు గుడారాలను చెప్తున్నా మొదటి గుడారం ఏంది శరం విచ్చిపెట్టాల రెండో గుడారం ఏంది ప్రభు ఆయన గుడారాలు ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకో రేపటంటే రేపటం అంటే ఏం చెప్పండి రెచ్చగొట్టాలంటే ఇప్పుడు మనం రెచ్చిపోవడం చూడండి రెచ్చపోవడం అంటే మన ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా నీళ్ళు రోషం రావాలా ఈ సత్యాన్ని మనుషులు ప్రకటించా ఎందుకంటే ఈ సత్యం చెప్పకుండా మనుషులు ఏం చేస్తాడు మబ్బ వాళ్ళు అక్కడే కూర్చోవాలా ఆదివారం రోజు రావాలా నువ్వు చర్చికి రావాలా చెప్పాలా వినాల నువ్వు అక్కడే ఉండాలా నీ కాలం ముగించిపోద్ది తిరిగి వస్తాయి ఈ లోకంలో అప్పుడు నువ్వు హస్తాల చేతానికి దగ్గరికి పోతే ఏమైనా లాభం ఉందా చూడండి ప్రగడ రంగంలో ఉంది వాకింగ్ కొంతమంది భూరాజులంట గొప్ప మహిమను తీసుకొని ఆ మందిరం లోపలికి పోతారంట కొంతమంది గొప్ప జనసం మందిరం బయట ఆ వెలుగులో సంచరిస్తూ ఉంటారంట మందిరం లోపల ఎవరున్నారో గొరెపెల్ల ఉంది అంత ఏసు ఆయన దగ్గర పోయి నీవు కౌగులించుకొని ఇంతకాలం నా తల్లిని చూసి అని కౌగులించుకొని ఉన్నప్పుడు అప్పుడు ఎంతగానో సంతోషం ఉంటుంది చూడండి మందిరం బయట ఎట్లా ఉంటుంది మందిరం లోపల ఉన్న వాళ్ళు ఎట్లుంటుంది మందిరంలో ప్రభువునుడు బయట ఎంతోమంది గొప్ప జన అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అలాంటి సేవ కొరకు మనం సిద్ధపడాలి అది అది మామూలు సేవ అది అంత ఈజీ సేవ కాదు ఎంతో కష్టంతో కూడింది శ్రమతో కూడింది అందుకే పేతులు అంటాడు మొదటి పత్రికలు ఏమన్నాడు అంటే క్రీస్తు శరీరం అనేది శ్రమ అట్టి శ్రమను మీరు ఆయుధంగా ధరించుకోమన్నాడు అంటే శ్రమను మనం ఆయుధంగా ధరించుకోవాలి శ్రమ ఈ లోకంలో కచ్చితమైన శ్రమ ఉంటుంది ఆయన శ్రమ పడిందా లేదా చూడండి అందుకే ఈ విషయాలు మనం ఏం చేయాలంటే మనుషులకు మనం ప్రకటించాలా ప్రకటించకపోతే ఏం జరుగుతుంది అనేది మనం చూస్తాం వాక్యం విలాప వాక్యాలే చూస్తాం ఎందుకంటే మనుషుల్లో ఈ ఇది ప్రకటించినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉద్రేకం రావాలా ఎక్కడ రోషం రావాలా అయ్యో ఇంతకాలం నేను ఎట్లా విన్నాను ఇంతకాలం నేను ఇది అని చెప్పి నాలో వచ్చింది ఉద్రేకం నాలో వచ్చిందా ఆ రోషం ఈ వాక్య ఎప్పుడైతే నేను అప్పుడు నా జీవితంలో మార్పులు జరిగినాయి చూడండి ఇవన్నీ గుణగణాలు లేకుంటే నువ్వు పర్లోకరాజ్యాన్ని ఎట్ల పోతావు చూడండి మనుషులు అట్లా బోధిస్తున్నారు ఆశీర్వాదం ఆశీర్వాదం అని చెప్పి పెడుతున్నారు కానీ అసలైన ఆశీర్వాదం నాకు అర్థం కాలేదు ప్రభ ఏం ప్రభ ఆశీర్వాదం అంటే అన్నప్పుడు దేవుడు మాట్లాడిన అక్కడ నేను వచ్చిన ఈ లోకంలో వచ్చిన నేను పుట్టిన ఈ లోకంలో పత్తి వాణ్ణి వాణి వాణ్ణి దుష్టత్వం నుంచి పాపం నుంచి విడుదల ఆశీర్వాదం అన్నాడు కాబట్టి ఆశీర్వాదం అనేది ఆత్మీయమైంది శారీరకమైనది కాదు అనేది మనం చూస్తూ ఉన్నాం చూడండి అట్లనే చూడండి ఇంకొక వాక్యం చూస్తాం ఎందుకు ఆ రీతిగా ఉన్నప్పుడు విలాప వాక్యాల్లో చూడండి ఈ విధి మనం మనుషులు హెచ్చరించకపోతే మనుషులకు ఇవన్నీ ప్రకటించకపోతే ఏం జరుగుతుంది విలాపవాక్యాలు ఇర్మియా పక్కన ఉంటుంది ఇరిమియా పక్క పదము రెండో అధ్యాయం రెండో అధ్యాయము పదమూడు వచ్చింది చూడండి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును దేనితో నిన్ను సాటి చేయదును నిన్ను ఓదార్చుటో దేనితో నిన్ను కోల్చుదును నీకు కలిగిన నాశనము సముద్రమంతా గొప్పది నిన్ను స్వస్థపరచగలవాడు ఎవడు చాలు హలో చూడండి ఎరుశలేము కుమారి అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఎరుశలేము అన్నప్పుడు దేని గురించి ఇస్ దేశంలో ఉన్న ఇస్రా గురించి మాట్లాడాలి అక్కడ ఆత్మీయ ఎరుసలేమంటే పరమ ఎరుసినప్పుడు పరిశుద్ధులు పట్టణం అంటే దేవునికి బిడ్డలకు సాదృష్యంగా కనిపిస్తుంది వాళ్ళకి ఎట్టి మాటల చేత నేను హెచ్చరించదన్నప్పుడు హెచ్చరిక అంటే నచ్చదండి ఎందుకంటే దేవుని వాక్యము హెచ్చరించినప్పుడు మన హృదయాలు నొచ్చుకోకపోతే మన హృదయము గాయపరచబడకపోతే అది ఏమవుతుంది మనం అట్లనే ఉళ్ళిపోతాం చూడండి ఏదన్నా ఒక శరీరంలో ఏదన్నా ఒకటి అనుకోండి కొన్ని వస్తూ ఉంటుంది అది ఎంత గుచ్చినా ఎంత చేసినా కూడా స్వరస రాదు స్వరస రాకపోతే ఏమైతుంది ఆయన ఏం కాదులే ఏమైతుంది అంత అని చెప్పి నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే స్వరస వస్తుందో స్వరస వస్తుందో ఇప్పుడు ఏమైందంటే భయం మన అమ్మ ఏదో గాయమైపోయిన శరీరం లేదా అని భయం ఉంటారు చూడండి అట్లానే దేవుని వాక్యము మనం తగకపోతే మనకు మన హృదయానికి గుచ్చుకోకపోతే మన హృదయానికి తాకకపోతే మనకి మార్పు రాదు చూడండి ఎందుకంటే ఈ యొక్క అధ్యాయ చూస్తే విలాపవాతని ఇరుమిల్ ప్రవక్త రాస్తున్న వాక్యాలు ఇస్రాల్ ప్రజలు ఆ బబులని దేశానికి కోల్పోతున్నప్పుడు నిజ నిజ అనే ఒక రాజు సైన్యాధిపతి నెజరాధాన్ అనే సైనికుడు వాళ్ళందరూ కొట్టుకుంటూ రక్తాలు కారుకుంటూ ఎదురుచ్చిన వాళ్ళు సంతేసుకుంటూ పోతా ఉంటే రక్తపాతం అవుతున్నప్పుడు అని ఎంతో ఏడుస్తూ ఎంతో వేదంతో ప్రార్థన చేస్తూ ఈ పత్రికలు రాస్తుండ్రు ఎందుకంటే వాళ్ళు వినలేదు వాళ్ళు వినలే ప్రవక్త చెప్పినా కానీ వినలే దేవుడు ఎంత చెప్పినా కానీ వినలే వినప్పుడు ఏం జరిగింది వాళ్ళ జీవితాలే వాళ్ళు పోగొట్టుకున్నారు చూడండి ఆ రీతిగా దేవుని వాక్యం అని విని దాన్ని స్పందించి దానికి విధేక చూపించకపోతే ఏం జరగబోతుంది చూడండి కింద చూడండి పద్నాలుగు వచ్చింది చూడండి ఇది ముఖ్యమైన వాక్యం చూడండి నీ ప్రవక్తలు చూసి చాలు నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు ప్రవక్తలు అని చెప్పుకుంటారు కదా చూడండి ప్రవక్తలని మనం చూస్తూ ఉంటాం కానీ ప్రవక్త కానీ ఎవరన్నా కానీ చూడండి దేవుని వాకిము మనం ఎట్లా బోధించాలా వాళ్ళు బోధించకపోతే ఏం జరిగిపోతుంది చూడండి వాళ్ళు బోధించలేని వాళ్ళు వెళ్ళే చూడండి ఈరోజు ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళు వ్యర్థమైన దర్శనం చేసి బాలాజీ ఒకటి జరిగింది ఏంటంటే మీకు నేను ఆయన చెప్పను నా పేరు ఆయన వచ్చి ఒక ఒక ఫంక్షన్ ఫంక్షన్ చేయాలంటే ఎందుకంటే ఇవన్నీ నేను చూసినా కాబట్టి చెప్తాను ఎందుకంటే చెప్పకపోతే ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఒకళ్ళు ఉండే అది మనకు అవసరమే లేదు ఎందుకంటే అది మనకు దూరం అవును కాక అయ్యా ఎందుకంటే ఆయన వచ్చి ప్రార్థన చేస్తే ఆయన చెప్తుండంట ఫోన్ చేసిండ ఫోన్ చేసి మీ ఇంట్లో ఏదో తిరుగుతుంది అది తీయాలంటే ప్రార్థన చేయాలా ఏది చేయాలని చెప్పని చెప్పినట్ట అయ్యా మరి ఎట్లా అయ్యా అది అని చెప్పాను ఫోన్ చేసాం నేను వచ్చి తీస్తానమ్మా డబ్బులు అయితే పైసైతే ఇవ్వాలని చెప్పన్నాడు పాస్టర్ అవసరం లేదు కదా అది నేను తర్వాత చెప్తాను సరే పర్లేదు అంటే ఒక ఒక కుటుంబం ద్వారా బ్రదర్ ఒక కుటుంబం వినండి ఫస్ట్ ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి ఇవే కొత్త కాదు అంత అంత ఆశ్చర్యపరచిన అవసరం కూడా లేదు ప్రపంచం అంతా ఎందుకంటే నేను చాలా చూసినా మనకు అవసరం ఎందుకంటే చూడండి మనం దేవుడు జ్ఞానం ఇచ్చింది కదా కాబట్టి అతిథి దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి బాబా ఆ స్థితిలోంచి వాళ్ళు విడుదల పండాలి అంతే వాళ్ళు ఎవరు ఎట్ల మనకు అవసరం లేదు ఎందుకంటే మనం ఇందాక తీసిన అక్కడ సహోదర ప్రేమను భక్తి భక్తి సహోదర ప్రేమ ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం అంతే మనం పర్పస్ చేసేది ఆయన ఆయన చూసుకున్నాడు అంతా మార్పు చెందాడు ఎందుకంటే మన మన ప్రయాసం మన భారం అందుకోసమే కదా ఒక దేవుని బిడ్డల గురించే కాదు పాస్ల గురించి కూడా ప్రయాస పడతాం ఎందుకంటే వాళ్ళ గురించి మనం ప్రార్థనలు చేస్తాం దేవుని గొప్ప గొప్ప సేవకులు ఎంతో వేదంతో కష్టాలతోని సేవ చేస్తుంది ఎన్నో ఊళ్ళలో వారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం హలో చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది వ్యర్థమైన దర్శనాలు కలిగి మనుషుల్ని మాపగెడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ చూడాలి నువ్వు చెరలోనికి పోకుండా తప్పించుటకై వాళ్ళు నీ దోషం నీకు వెల్లడి చేయలేదు నీ జీవితాన్ని వాళ్ళు వాళ్ళు చెప్పలేదంట నువ్వు ఎట్లా జీవిస్తున్నావు నీ జీవితాన్ని మార్చుకో ఇప్పుడైనా నువ్వు ప్రభుత్వం తిరిగమ్మా నువ్వు తిరుగు అని చెప్పి వాళ్ళు చెప్పకుండా వాళ్ళు ఏం చేసిరంటే ఆధారం విషయాలు చెప్తున్నారు చూడండి చూసి అంట త్రోగా తప్పించి దర్శనాలు చూసి దేవుని మార్గంలో నుంచి మనుషుల్ని తప్పిస్తున్నారు తప్పిపోయినప్పుడు ఏం జరుగుతుంది కొన్ని విత్తనాలు వేసుకుంటూ పోతుంది దేవుడు ఉపమానంలో కొన్ని త్రోవ పక్కలో పడ్డాయి కొన్ని రాతి నెల పడ్డాయి కొన్ని మొల్ల పదల పడి కొన్ని మంచినీళ్ళ పడ్డాయి త్రోవ పక్కన ఎందుకు పడాలా త్రోవలోనే పడవచ్చు కదా అర్థం చేసుకోవాలి మనం హలోలి త్రోవ అంటే మార్గం దేవుని మార్గంలో నువ్వు ఉండాలా నీ విత్తనం ఆయనలో ఉండాలి నువ్వు త్రోవ పక్కన పడితే మొల్ల ఎందుకు పడుతున్నావు దానికి ఒక ఆత్మీయ సత్యం చూపించింది దేవుడు అంటే మార్గం తప్పించేవాళ్ళు ఇంకా ఇర్మే కన్నా చూస్తే ప్రవేశం చూస్తే వాళ్ళు కొండ కొండకు పరిగెత్తి వాళ్ళు దిగవలసిన స్థలాన్ని మర్చిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి గలిబులు అయిపోయి తిరుగుతున్నారంట చూడండి వాళ్ళు తీసుకుని వదిలేసింది నువ్వు కొండమే తీసుకొని వదిలిపెడితే నీ ఏం కావాలా అంటే వాళ్ళు అబద్ధాన్ని ప్రకటించి వాళ్ళు ఎక్కడో వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలా కాపరమైనప్పుడు మనం ఏం చేయాలి ఆ బాధ్యత మనం తీసుకోవాలంట అందుకే పేతురు అంటాడు కదా పేతురు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు పేతురు అన్నప్పుడు అవును ప్రభా నేను ప్రేమిస్తున్నాను ప్రభా అంటే నా గొరే పిల్లలు మేపుమంటాడు అక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాలి ఫస్ట్ గోరే పిల్లలు మేపుమంటాడు తర్వాత గొర్రెలు గాయమంటాడు తర్వాత గొర్రెలను మేపమంటాడు మూడు విషయాలు పిల్లలు ఏంది గొర్రెలు ఏంటి గోరే పిల్లలు ఏంది మేపటమేంది ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా అంటే ఒక లేయర్స్ అన్నట్టు నువ్వు రక్షణ పొందిన నీ సేవ జీవితం రక్షణ పొందిన వాళ్ళు నువ్వేం చేయాలి నువ్వు కాపాడుకోవాలా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి వాళ్ళు ఎక్కడికైనా పోనీ మనకు అవసరం లేదు అంతే కదా ఎక్కడికైనా పోనీ అవసరం లేదు శిష్యులు ఏం చేసిండ్రు అక్కడక్కడే అక్కడక్కడే దిగుతూ ఉన్నారు ఆయన సువార్త ప్రకటించినప్పుడు అక్కడక్కడే తిరుగుతుంటే ఆ ఇంట్లో మీ ఇంట్లో అయిపోయింది అక్కడ మా ఇంట్లో మా ఇంట్లో అండి అట్లక్కడే తిరుగుతున్నారు దేవుడు చూసిండు ఏం నీళ్ళు ఎక్కడెక్కడే తిరుగుతున్నారు ఎంత సత్యం బయలుపరచబడి నాకు నేను ఎంత చెప్పిన నాకు నేను ఎక్కడ ఉన్నాను ఒక ప్రవక్తను లేపి ఎరుచలెంలో గొప్ప కరువు రాబోతుందని చెప్పి ప్రవచించిండు ఆయన అప్పుడు మొత్తం చల్లాచరు అయిపోయింది అప్పుడు సువార్త ఆరంభైంది చూడండి హబ హగబు అనే ప్రవక్త అపోజిత్ర కార్యాలయం ఆ ప్రవక్త పేరు హగబు ఆయన ప్రవచించినప్పుడు ఆయన అంతకాలం ఎక్కడ ఉంటాడో తెలియదు ఆయన చూడండి ఆయన తలుసుకుంటే మనకు మనకు జ్ఞానోదయం కలగాలంటే ఇలాగ చెప్పిన ప్రకారంగా వారికి దృష్టాంతలకు సంబంధించి యుగ సమాప్తి ఎందు మనకు బుద్ధికరత ఇవన్నీ రాయబడ్డాయి కాబట్టి ఆయన లేపిండు ప్రపంచమంతా సువార్త కాబట్టి ఈ విషయాలు మనం ఏం చేయాలి మనుషులకు ప్రేమతో జాగ్రత్తగా చెప్పాలి కదా మన సరికుల్లో చాలా మంది ఉంటాడు ఒకప్పుడు నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేట వాక్యం కానీ నాకు నాకు దేవుడు చూపించాడు పేతురు హిమతితో చెప్తారు తిమోతి నువ్వు తర్కవాదాలు పెట్టుకోవద్దంటాడు అక్కడ నేను ఆ తిమోతి రాసిన పత్రిక చాలాసార్లు చదివాడు చాలా బాగుంటుంది వాక్యం అది యవనస్తులకి అంటే అది అది అంత బాధ పౌలు ఒక యవనస్థుడికి ఎట్లా దేవుని వాక్యంలో బలపడాలా తరిబీదిస్తారు అక్కడ అది చదివినప్పుడు నేను చెప్పిన కదా ఇందాక నేను ఎంతగానో బాధపడినప్పుడు చెప్పిన కదా అక్కడ ఆయన బాధపడిన చెప్పినప్పుడు ఆ ఇంటివైపు ఆదిలేస్తుంటే దేవుని ఆ చూడండి అంటే అట్లా ఆయన మనం బలపరుస్తు ఉంటాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవిటన్నిటి మనం ఏం చేయాలంట మనుషులకు వెల్లడిపరచాలి వాళ్ళు తెలియజేయాలి ఈ సమాచారాన్ని తెలియజేసినప్పుడు దేవుడు తప్పకుండా వాళ్ళ జీవితంలో గౌరవ గొప్ప చేస్తాడు చివరి వాక్యాన్ని ముగించేస్తా చివరిది ఈ విన్న వాక్యం అంతా లోకాస ఒక్క వార్త నాలుగో అధ్యాయము ఇది మన ప్రభు గురికి చెప్పబడిన వాక్యము నాలుగో అధ్యాయము పదహారూడండి ఫస్ట్ అప్పుడు ఆత్మగురంతో ఆయన కూర్చున్న సమాచారం మధ్య వ్యాపించండి చేతను సమాజ మందిరంలో బోధించుకుంటున్నా చూడండి ఆయన ఆ ప్రాంతంతో సేవ చేసుకున్న తర్వాత ఆయన ఏం చేసిన ఆత్మతోను బలంతో చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి పరశుదాత్మ అభిషేకము ఆయన దేవుడు కదా మరి ఆయన ఎందుకు పొందుకోవాలి పశుదాత్మ అభిషేకం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి అదొక బేసిక్స్ అంటే ఆయన విధానం చూపించింది అక్కడ అదిలో మనం అర్థం చేసుకోవాలా ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు ఒక మందిరంలోకి వస్తాడు అక్కడ ఆయన చూడండి పదహార వచ్చింది చూడండి తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినందు సమాజ మందిరంలోనికి వెళ్ళి అతి విశ్రాంతి దిన ముందు సమాజం వెళ్ళి ఆయన వాక్యం బైబుల్ చదువుతాడు ఆయన ప్రతి అవకాశం ఉన్నట్లేదు ఆ కాలంలో చదివి వచ్చారు అంతే అది ఎవరికి ఎవరు అన్నట్టు తర్వాత ఏమైంది అక్కడ ప్రవక్తనే యశ్వ గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడేను ఆయన గ్రంథం విప్పగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయనకి ఏం దొరికిందంట ప్రవక్త యశే గ్రంథం ఆ యొక్క వాక్యం తగిలింది ఆయన అంటే ఆ వాక్యం ఆయన ఇప్పినప్పుడు గ్రంథము ఆ ధర్మశాస్త్రం ఆ వాక్యం ఇప్పినప్పుడు ఏం జరిగిందంటే ఆ వాక్యం ఆయన కనపడిందంట తర్వాత ఏం జరిగింది చూడండి ఆయన గ్రంథం విప్పగా ఉన్నది చాలా బేద హలో చూడండి దేవునికి ఆత్మ ఎందుకుంది అద్భుతాలు చేయడానికి ఉందా స్వస్థతలు పొందడానికి మనం చూసినాం ఆయన వాక్యం బయలుపరుస్తున్నప్పుడే మనుషులు అపవిత్ర ఆత్మని మనం చూస్తాం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది దేవుని ఆత్మ ఎందుకు ఉందంటే బీదలకు సువార్త ప్రకటించడానికి నశించబోతున్న వాళ్ళ కుత ప్రకటిస్తానికి అనే ఒక గ్రంథంలో ఆయనకి విపడినప్పుడు అక్కడ కింద చూడు ఇరవై వచ్చినా చూడండి ఇది చాలా ముఖ్యం ఆయన గ్రంథము చుట్టి పరిచాలకులకిచ్చి కూర్చుండేను చదివిండు వాక్యము అక్కడ చాలా మంది ఉన్నారు మనలాగా చాలా మంది ఉన్నారు అక్కడ ఉన్న తర్వాత అక్కడ ఏం చేశారు పరిచాలకులకిచ్చి ఏమైంది అక్కడ కూర్చుండాను కూర్చుండు అక్కడ సమాజ మందిరంలో ఉన్నవారు ఆయనను తేరి చూడగా అందరూ చూస్తున్నారు చదివిండు వినిపించిండు అందరూ అంచా చూస్తున్నప్పుడు అప్పుడు ఏసు ప్రభావం ఒక మాట్లాడిన చూడండి ఆయన నేడు మీ వినికిల్లో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పాను హలో చూడండి అప్పుడు నెరవేరింది కదా నేడు మీ వినికిళ్ళు అన్నప్పుడు నేడు అన్నప్పుడు ఇప్పుడు ఈరోజే ఇప్పుడే నేడే మన వినికిల్లో ఈ లేఖనం నెరవేరుందంటే మన దేవునికి ఆత్మ ఉంది మనందరూ బయస్సు ఈ హెచ్చరికలు మనసూరు చేయాలా ఈ యొక్క మతపరమైన జీవితంలోంచి మనుషులు విడుదల పొందాలా అంటే వాళ్ళకి ప్రేమతో దేవుని సత్యాన్ని వాళ్ళు చూపించి బైబుల్లో ఈ రీతిగా ఉంది మనం ఈ రీతిగా జీవించాలా అని వాళ్ళకి ప్రేమతో నేర్పుతో మనం ఏం చేయాలా వాళ్ళకి వార్త ఎన్ని గంటలు పడుతుందో ఒక్కొక్కరు వాకింగ్ చెప్పాలంటే ఎన్నెన్నో రకాలకాల పరిశ్రమలు చేస్తూ ఉంటారు అన్ని ఓపికగా కూర్చొని బైబుల్ ఎక్కడైనా దేవులాడి ప్రేమతో వాటిని చూపించినప్పుడు అప్పుడు వాళ్ళని స్వీకరిస్తారు అంత ఓపికగా మనకు ఉండాలి కదా ఇందా చెప్పిన వాకింగ్ ప్రతి సహనం ఉండాలా సహోదర ప్రేమ ఉండాలా ఆశా దగ్గర ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ అన్నీ ఉండాలి అన్నింటినీ ఉన్నప్పుడే మన దేవుని సేవలో నిలవగలం ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ రూట్లో ఫస్ట్ వెళ్ళి మన రూట్లో వాళ్ళు తీసుకురావాలి చూడండి అట్లా ఎందుకంటే ఆ రీతిగా మనం చెప్పకపోతే వాళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారు ఎందుకంటే వాళ్ళు ఆ రీతికి మనుషులు హెచ్చరించకపోతే ఎట్లా రక్షణ పొందుతారు కదా మన హృదయము నొచ్చుకోకపోతే మన హృదయం కాల్చబడకపోతే మన ఉదయం ఒక దేవుని యొక్క తాకకపోతే ఎట్లా మనం నచ్చుకుంటాం చూడండి మన జీవితంలో మార్పు జండు కాబట్టి ఆ ఇర్మ గ్రంథంలో చెప్పిన ఆ ప్రవక్త చెప్పిన ఆ ఒక విషయాలు ఆ పరిచారకులు ఆ దర్శనాలు చూసి వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులను మోసమైన బోధ వైపు నడిపిస్తూ ఉన్నారు కానీ మనం ఏం చేయాలి బైబుల్ ఉన్న వాక్యనే తీసుకోవాలి ఇది క్రొత్తదేం కాదు చూడండి శిష్యులకి ఈ మాట చెప్తుండే యేసు ప్రభు అది మాత్ర ఆరాధ్యం కదా మీరు చూచనలో మాత్రం చూసిన వెతున్నారు రొట్టెల కోసం వెతుకుతున్నారు కానీ చూచిన చుట్టానికి వెతుకలేదు కదా చెప్పాడు అక్కడ ఏసు ప్రభు కానీ అరవై వచ్చిన ఏముంది తెలుసా ఇది కఠినమైన మాట ఇది ఎవడ చేయగలడు ఏసార్ శిష్యులు ప్రశ్న అయింది చాలా మంది శిష్యులు అక్కడ ఈయన చెప్పే బోధ ఈయన చెప్పే వాక్యము చాలా కఠినంగా ఉన్నాయి ఎవడ సహించగలంటే సహించాలి కదా ఆయన సహించలేదు మన ఇవన్నీ అని కూడా ఇలా వాడబడిన కదా సహించాలని ప్రభు కొరకు మనం సహిస్తున్నీ చూడండి ఏముంది అక్కడ అక్కడ చెప్తాడు మీరు రొట్టెల కోసమే వెతుకుతున్నారు కానీ మీరు సూచనల కోసం వెళ్తే సూచనలు కావాలి కదా ఎందుకంటే ఈ సమాప్తికి ఆయన రాక సూచనలు ఉన్నాయి ఎవడు ఇచ్చా ఎన్నో మనం గ్రహించి మనుషులకు హెచ్చరిక చేసి వాళ్ళు ఆయన రాజ్యానికి సిద్ధపరచకపోతే వాళ్ళ తరివి తీచ్చి వాళ్ళ దేవుని వాత్యం నడిపించకపోతే ఎట్లా మనం బలానామకమైన మంచి దాసులుగా బిరుదు పొందగలం మనం చూడండి అందుకే మనం ఆ రీతిగా మనం ఉండాలి కానీ నేడు ఈ వాక్యం మన వెనుకలో నెరవేరింది అని అక్కడ చెప్తుంది కాబట్టి దేవుని యొక్క అభిషేకం మనకు అందుకుంది కాబట్టి ఈ వాక్యాన్ని పట్టుకుని మనం ఏం చేయాలి సువార్త ప్రకటించుకుంటూ మనం పోతూనే ఉండాలి హలలుయ్య మన దేనికి భయపడేది దేనికి దిగులు పడేది అసలేదు సమస్తం ఆయన ఆయన ఆయన ఆయనదే కదా సమస్తం అయింది కాబట్టి మనం నడిపిస్తాం హలలుయ్య కాబట్టి మన ధైర్యంగా విశ్వాసంతో మనుషులకి ఈ విషయాలను మనం ప్రకటించి ఆయన సల్లికి మనం నడిపించుకోవాలి ఇవన్నీ మనం లేకపోతే ఇవన్నీ ప్రకటించకపోతే ఖచ్చితంగా కూడా హలలుయ్య కాబట్టి ఒక దశలో మనం అక్కడ ఉన్నవాళ్ళం తిరిగి ఆయన శరీరకి మళ్ళీ ఆయన వాక్యం ద్వారా ఆయన కృప ద్వారా మళ్ళీ తిరిగి ఆయన చల్లవు నడిపించుకున్నాడు కాబట్టి మన వెనుకల్లో ఈ వాక్యం నెరవేరింది అని యేసు ప్రభు చెప్పిడు అక్కడ కానీ ఈరోజు ఈ వాక్యము మన వెనుకలు నెరవేరితే మనం సువార్త ప్రకటించాలా అనేకులకి అనే విషయం అక్కడ దాని గురించే దేవుడు అన్నీ చూపిస్తాను పొద్దునుంచి అదే వాక్యాలు దేవుడు చూపిస్తాయి ఎందుకంటే ఆయన ఆయన విధానం అట్లే ఉంటుంది హలలుయచ్చితంగా దేవుని కానీ ఆత్మని నడిపింపు మనం నమ్ముతున్నాం అన లూయ కాబట్టి అనేకులు మనం ఏం చేయాలి ఆదరించాలా మనం బలపరచాలా వాళ్ళకి వాళ్ళ జీవితాలలో మన ప్రభుకు సమర్పించుకోవడంలాగా మనం ప్రేరేపణ గెలిచి వాళ్ళని రేపాలా అనలుయ్య అలాంటి సేవ దేవుడు మనందరినీ ఏర్పరచుకోండి దేవుడు చిన్న వాక్యం దేయించం కాదు